devu ready me nen kagudabu jonna sa nikalla nena kala devu ready ne ka di mosangudabu kitu sama mevaru nila premichedevaru nilakshanimchedevaru yesayya సపు ప్రార్థనలో సమయం కట్టడం ఈ రోజుకి చివరి వాక్యంగా ఈ దినాన్ని మనం ముగించుకుంటున్నాం మన ప్రభు జీవం గల దేవుడు సజీవుడు కదా ఆయన మన పాపంలో నిమిత్తమై కలువరిసలలో తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించడానికి లోకమంతే దినం జ్ఞాపకం చేసుకుంటుంది కానీ ఆయన ప్రతిరోజు మన నిమిత్తమై తన జీవితాన్ని సమర్పించుకుంటున్న జ్ఞాపకం మనకి అనుగ్రహించబడింది కాబట్టి కొద్దిసేపు ఆయక యొక్క సెలవు మీద తను పడిన ఆ యొక్క శ్రమని జ్ఞాపకం చేసుకుందాం చూడండి ఆ యొక్క చూసిన వాళ్ళం క్యాలెండర్లో కాదు లేక బొమ్మలలో కాదు లేక సినిమాలో కాదు దర్శనరీతిగా నిద్రపోయి కాదు కళల రూపకంగా కాదు దర్శనం చూస్తా ఉన్నాం ఆయన ఆ మీద ఎంతగా శ్రమనుంది అని కొంతసేపు జ్ఞాపకం చేసుకోండి అది చూసిన వాడిని కాబట్టి నేను చెప్తున్నా ఏసు ప్రభుని ముఖాముఖిగా చూసిన వాడు ఎట్టి పరిస్థితిలో పడిపోడు ఎట్టి పరిస్థితుల్లో పాపం చేయలేడు అటువంటి వాణ్ణి ఏది కూడా లాగలేదు ధన వ్యామోహమే గాని స్త్రీ వ్యాహో వ్యామోహమే గాని అధికారమే గాని ఉన్నతమైన పదవులే కాని ఈ లోకంలో ఏది కూడా వాణ్ణి ముట్టలేదు అటువంటి అనుభవంలోనికి మనం అందరం వెళ్ళాలా అందుకని పౌలు ఆ దమస్కు మార్గంలో ప్రభుని దర్శరీతిగా చూసిండు తన జీవితం సంపూర్ణంగా మార్చుకున్నాడు గుడ్డివాడై ఉన్నాడు అననీయ ప్రాంతం ప్రార్థన చేస్తే చూపు పొందుకున్నాడు కాబట్టి అటువంటి దర్శనం నీకు ఆయన జీవం వల దేవుడు ఖచ్చితంగా నీకు కనిపించి మాట్లాడతాడు దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా రవ్వ నాకేమొద్దు నీ ముఖం చూపిస్తే నాకు చాలు అన్న ప్రార్థన మనకు అవసరం ఈరోజు ఆయన శిలో మీద పడుతున్న శ్రమ నేను కళ్ళారా చూసిన ఎంత భయంకరమైందో అది నేను చూడగలిగిన కాబట్టి నేను ఎక్కడికి వెళ్లినా అదే చూపిస్తా ఉంటారు అనేకులకు ప్రార్థన చేద్దాం కొంతసేపు వాక్యం ధ్యానించకముందు పరసద్దర వ తండ్రి మీకు వదనాలనైనా ఈ ఉదయం నుంచి ఇంతవరకు కాచి కాపాడినందుకు మీకు వదనాలు ప్రభా మంచి వాతావరణం ఇచ్చినారునైనా మంచి ఆరోగ్యం ఇచ్చినారు ప్రభా వీటన్నిటిని మీకు ఎంతో వందనాలు ముఖ్యంగా అయినా మమ్మల్ని అందరినీ సజ్జు మీకు వందనాలు ప్రభా ప్రవ్వా మా తలంపులు కాదునైనా మా జ్ఞానం అసలే కాదు ప్రవ్వా మా తెలివి అసలే కాదు ప్రవ్వా ఇవన్నీ మరణానికి గురి అయినాయి ప్రవ్వా కానీ మీ యొక్క వాక్కునైనా జీవం కలిగినదినైనా అందులో జీవం ఉంది ప్రవ్వా ఆ వాక్కుని బట్టి మేము మీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ వాక్కులోని సత్యాన్ని మేం ఆ జీవాన్ని మా జీవితంలో పొందుకోవాలా ప్రవ్వా దాని తీసుకుని మేము అనేకులకు వెలుగుగా ప్రకటించాలా అందు నిమిత్తమై మేము తీర్మానించుకుంటున్నాం ఈ దినం మీరు ఉదయం నుంచి ఇంతవరకు అవే విషయాలు ఏ రీతిగా మీకు సాక్షిగా నిలబడాలా ఏ రీతిగా అనేకులను శిష్యులుగా మార్చాలా అందు నిమిత్తమై యొక్క పరిశుధాత్మ అభిషేకం అవసరం కాబట్టి తండ్రి మేము అనిలకి ఎట్లా సువార్థను ప్రకటించాలా అవన్నీ విషయాలు మీరు మా అతను మాట్లాడనారు ప్రభు ముఖ్యమైనది మా జీవితాలలో ప్రవ్వా విరిగి నలిగిన హృదయం కాబట్టినైనా కన్నీరు విడుస్తూ ప్రార్థించే జీవితం కుదువైపోయింది ప్రవ్వాదినం క్రైస్తవత్వంలో సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అటువంటి జీవితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాంనైనా ఓ ప్రవ్వా కన్నీరు విడుస్తూ గంటలు గంటలు ప్రభావ మీ సన్నిధిలో మేము గడపాలనైనా మీరు ఆ రీతిగా గడిపినారనే బైబుల్స్ సెలవిస్తుంది తండ్రి అది మేం నమ్ముతున్నాంనైనా కాబట్టి మా అతను మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా ఇక విరిగి నలిగిన హృదయం కలిగి మేము ముందుకు వెళ్లాలా మీ అందుకు జీవించాలా అటువంటి భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించమని యేసు క్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రియ రక్షణ పొందిన దినాలలో క్రొత్తగా నూతన జన్మ అనుభవం పొందిన దినాలలో బాప్తివం పొందిన రోజులలో మీ పరిస్థితి ఎట్లా ఉండే ఈ రోజు ఉన్నదా లేదు ఎందుకు లేదు ఉన్నారు కదా సంతోషం తినరు మంచిగా ఫ్రైడ్ రైస్ తిన్నాము చికెన్ కర్రీ సంతోషం తింది క్రైస్తవ జీవితం కదా ఉపాసాలు లేవు మన జీవితాలలో ఉన్నాయా ప్రసాద్ లేవు ప్రసాద్ డైరెక్ట్ చెప్తున్నా లేవు కదా దావిద్ రాజు జీవితం నుంచి నేను కొన్ని విషయాలు మీరు తను పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే యూధా గోత్రికులు యూధా గోత్రంలో ఉన్నవారంతా బహుగా వేదనని అనుభవించిన బైబుల్ అంతటో మనం చూస్తాం యూధా గోత్రంలో పుట్టిన వాళ్ళందరూ భయంకరమైన శ్రమలు అనుభవించిన వాళ్ళు యశ్ ప్రభు కూడా కదా అయినా యూదా గోత్రంలో పుట్టిన వాడే కదా శివు మీద ఎంత భయంకరమైన శ్రమలు అనుభవించింది ఇందాక మన రవి బ్రదర్ జ్ఞాపకం చేస్తున్నాడు పోయిన సంవత్సరం ఈ రోజు గుడ్ ఫ్రైడే రోజు నేను ఏ వాక్యం చెప్పు ఆయన జ్ఞాపకం చేస్తున్నా నాకు జ్ఞాపకం లేదు నాకు జ్ఞాపకం లేదు ఆయన జ్ఞాపకం ఉంది అంటే ఆయన వెతుక్కున్నాడు ఆయన పోయిన సంవత్సరము రికార్డింగ్ ఉందో అక్కడ ఉంటుంది మన ఇంటర్నెట్ లో ఏబిపిఎం ఇంటర్నెట్ ఉంది కదా అక్కడ కొన్ని వేల రికార్డింగ్స్ ఉన్నాయి మనకి నేను అనుకుంటా ఎవరైనా ఉన్నాయా లేవు అంతేగానం కదా గొప్ప గొప్ప దైవజన్ల రికార్డింగ్స్ నేననుకుంటా బహుశా ఒక యాభై అరవై వంద ఉండొచ్చు కానీ అన్ని వేల రికార్డింగ్స్ అంటే చూడండి దేవుని యొక్క కృప ఉంటేనే కానీ అవి చేయలేవు అసాధ్యం అవి ఎన్నెన్నో విషయాలు బయలుపరుచున్నాడు దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతున్నాయి అది బయలుపరచబడ వాక్యము బయలుపరచబడకపోతే కార్యలు జరగవు పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను మీతో వాక్యము మీకు బయల్పరచబడకపోతే కార్యం జరగదు ఎందుకో తెలుసా ఒకసారి రెండు యోహాన్ సువార్తను దాని తర్వాత మనము యూధ గోత్రంలో పుట్టిన వారి అనుభవాలను గురించి నేర్చుకుందాం ఈ దినము ఏసు ప్రభుని సొంత రక్షణ స్వీకరించిన వాళ్ళంతా యూధ నేను యూధ గోత్రానికి సంబంధించిన వాడిని ఎందుకంటే నా ప్రభు ఆ గోత్రానికి సంబంధించిన వాడు యూధ కొ కుదమసింహమైన కాబట్టి మళ్ళీ నేనెవరు సింహము పిల్లని నేను కదా మళ్ళీ నేనేటుండాలా నేను కూడా అదే గోత్ర సింహాన్ని నన్నవాడు ముడతాడు అనుకుంటావా కదా శ్రమ తప్పదు కష్టాలు తప్పవు కానీ అవన్నీ రుచి చూసినాకనే ప్రవ్వా నాకు ఎందుకు శ్రమ లేదా చాలా మంది ప్రార్థనలు నాకు ఎందుకు ప్రభావ ఇంత బాధ ఇంత కష్టం అంటారు కానీ ఎవరు కూడా నాకు ఎందుకు ప్రభావ ఇంత సుఖం ఇచ్చిన అంటారా అన్నాడు ఏ క్రైస్తవుడు ప్రార్థన చేయడు ప్రభావా నన్ను ఎందుకు ఇంతగా సంతోషంగా పెట్టిన ఈరోజు నన్ను ఎందుకు ఇంత తో నన్ను ఎందుకు ఇంత మంచిగా సజ్జలెక్కలు పెట్టినావు మూడు పూటల ఆహారం పెట్టినావు నాకు మంచి ఉద్యోగం ఇచ్చినావు అన్ని ఇచ్చినా అని ఎవరని చెప్తారా నాకు ఎందుకు ఇచ్చినామని చెప్తారా చెప్పారు వందనాలు చెప్తారు కానీ నాకు ఎందుకు ఇచ్చినా అని చెప్తారా చెప్పరు కానీ కష్టము నష్టం వస్తే నాకు ఎందుకు ప్రభు అట్టలేదా నాకు ఎందుకు ప్రభు గాయమైంది నాకు ఎందుకు ప్రభు దెబ్బ తగిలింది నాకు ఎందుకు ప్రభు యాక్సిడెంట్ అయింది నేనేం చేసిన ఇట్లా అడుగుతాడ ప్రశ్నలు మనుషులు కానీ విషయం అర్థం చేసుకోవాలా నువ్వు విరగకపోతే నువ్వు నలగకపోతే ను హెచ్చింపబడవు అక్కడికి పోలేవు ఈ లోకంలో నీకు శ్రమలు తప్పవు లేదా ఈ లోకములో మీకు శ్రమలు తపవు ఆయనను ఈ లోకము నేను జయించినాను కాబట్టి మీరు కూడా జయించాలా జయించాలా లేదా గ్యారంటీగా జయించాలా లేదా మరి శ్రమ అంటే ఏం చెప్పండి యుద్ధమే కదా ఒక రకమైన స్ఫోరాటమే కదా ఈ నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోరాడుతున్నావు ఇరవై సంవత్సరాల నుంచి పోరాడుతున్నావు నీ జ్ఞాపకం పొందా లేదో పది సంవత్సరాల నుంచి పోరాడుతున్నావు యాభై సంవత్సరం నుంచి నువ్వు ఆ ఎవరి నాకు తెలియదు నేనైతే మాట్లాడుతున్నా నువ్వు పోరాడుతున్నావు కానీ ఇది యుద్ధం ఇది ఇది యుద్ధం నేను దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల పోరాడాను శరీరంలో ఎక్కువ పదిహేను పద్దెనిమిది సంవత్సరాల పోరాడినా నా శరీరంలో పుట్టుగాతోనే నా శరీరంలో పోరాటం స్టార్ట్ అయింది నేను సారణంగా ఎప్పుడు నా సాక్ష్యాన్ని చెప్పను కానీ యూధాగోత్రనికి సంబంధించిన వాడి వాటికి చెప్పకే తప్పతలేదు నేను ఎందుకంటే నేనేమంత గొప్పని కాదు మీ అందుకని నిలబడి చెప్పడానికి మీరు పడుతున్న ప్రయాసంలో నేను అంత ఆవగించేది కూడా ప్రయాసపడతలేదు మీరెంతో కష్టపడి సేవ చేస్తున్నారు నేను అంత చేస్తానని సేవ నాకు తెలుసు మీరందరూ లాగానే నేను కూడా బహు భయంకరంగా శ్రమలు అనుభవించిన వాడిని కానీ ఆయన ఎంతో నమ్మదగిన వాడు ప్రతి శ్రమల గుండా తీసుకెళ్లి బయట తీసుకొస్తాడు శ్రమల గుండా పోయి బయట తీసుకెళ్తాడు తల నుంచి అరికాల వరకు కుండ్లు నాకు పుట్టుకతోనే కాబట్టి మా తల్లిదండ్రులు అనుకునేవాళ్ళు వీడి భవిష్యత్తు ఎట్లా ఉంటుందో స్కూల్కే పోయికపోవాణి నేను అసలు స్కూల్కి పోయికి పోయేవాడిని ఎందుకంటే అవన్నీ గాయాలు శరీరమంతా పుండ్లు అలర్జీ అదేదో ఏం అలర్జీ ఈ రోజు వరకు ఏ డాక్టర్కి అంత పట్టలేదు అది రక్తంలో ఉందంట అలర్జీ ఎవరికో పూర్వీకులకు ఉందంట పూర్వీకుల రోగం వచ్చేది నాకు అది వాళ్ళు మా పూర్వీకులు అంతా రక్షణ పొందిన నుంచి వచ్చిందో నాకు తెలియదు అది నేను ఎవరెందుకంటే నాకు తెలియదు కానీ అది ఐదు ఆరు మంది పిల్లలు నా ఒక్కనికే ఎందుకు రావాలా మేము ఆరు మంది ఐదు మంది అన్నదమ్ముళ్ళము ఒక్క అక్క మా ఎవ్వరికి రాలేదు కానీ నాకు ఒక్కనికే వచ్చింది ఆ రోగం మొత్తం చైల్డ్హుడ్ ఎప్పుడు ఒంటరిగా ఒక ఒక రూమ్ లో కూర్చుండేవాడిని ఏ రోజైనా ఎక్కువ ఇంకా ఆ మా అమ్మ ఈ రోజు వద్దు నైనా స్కూల్కి ఇంటి అయితే ఇంత పెద్ద డబ్బా ఉండేది నా దగ్గర ఆయింట్మెంట్ డబ్బా చాలా పెద్ద డబ్బా ఇంత పెద్ద డబ్బా అది అది తీసుకొని మొత్తం పూసుకునేటువంటి శరీరానికి కాళ్ళకి పూసుకొని ఆ రూమ్ లోకి వచ్చినట్టు నీసు వాసన చీము రక్తము గారేది కొద్దిసార్లు కాళ్ళు అయితే ఇట్లా ఆడవాళ్ళకి పగిలి ఉంటాయి కాళ్ళు నీళ్ళలో బాగా ఆడతారు కదా మీరు బట్టలు ఉతుకుతారు మీరు బాసాలు కడుతుంటారు కదా నీళ్ళ ఆ కాళ్ళ పగిలింటాయి మీకు మీరు అదేదో చేశారు కాబట్టి పగిలి నాకు ఏం చెప్పినా పగిలేడు కాళ్ళు పగిలి అందులో నుంచి అంత రక్తం గారేది ఇట్లా రక్తం గారేదు అంత భయంకరంగా నా జీవితం ఏ డాక్టర్కి అంతగా ఒక లండన్ నుంచి వచ్చిన డాక్టర్ మన ఆయన ఇట్లా మోసుకొని పోయేటోడు కూడా బాగా చేయలేకపోయినారు ఇంకా ఎవరు ఆడాడు నాతో ఎందుకంటే నీసువాసన చీము రక్తము బయట గల్లీలో పోయి ఎవరితో ఆడాలంటే ఎవరు రాడు దగ్గరికి ఒంటరి జీవితం పనించి నుంచి ఈరోజు కూడా నేను జీవితమే చాలా మంది తెలుసు మీకు ఒంటరి జీవితం క్రైస్తవ జీవితం ఆత్మీయ జీవితం కానీ పదిహేను సంవత్సరాల తర్వాత నేను కూడా సంవత్సరాలు అది విడిచిపెట్టింది నా క్షర్రాన్ని అది విడిచిపెట్టింది ఎట్లా విడిచిపెట్టిందో మీకు తెలుసా దానంతట అది విడిచిపెట్టద్దు మీకు తెలుసు నేను పదిహేను సంవత్సరాలు ప్రార్థనలోనే ఉన్నాను చిన్నప్పటి నుంచి మందు పూసుకోవాలా ఇంట్లో పోయి రూమ్లు తలపేసుకోవాలి ఒక చిన్న గది ఉండేది ప్రార్థన చేసుకుంటా ఉండేవాడిని నేను బైబుల్ చదువుకుంటా చిన్నప్పటి నుంచి ఇంకా ఎవరు లేరు వాక్యము ప్రార్థన ఆ రూమ్లో గుర్చు చిన్న చిన్న పుస్తకాలు ఉండి పుస్తకాలు అవి చదువుకుంటూ అట్లా ఉండేవాడిని అది నా జీవితాంతం అట్లా ఎవరు నాకు ఇది మా నేర్పింది మా అమ్మ నేర్పింది అందరు నేర్పింది అంటే నాకు నేర్పింది ప్రార్థన చేసుకుంటే జీవించమని ఆ ప్రార్థన జీవితం నన్ను ఈ రీతిగా మార్చింది కానీ నేను పడిన శ్రమ చెప్పాలి మీకు అది నేను ఏదో గొప్పనని కాదు అందరుకుంటే శ్రమ మీరెంతో శ్రమను అనుభవిస్తున్నారు నాకు తెలుసు మీ హృదయంలో అయితే ఈ శ్రమ వెనకాల ఒక రహస్యం ఉంది అది మీరు ఈరోజు గ్రహించాల ఈ శ్రమ జీవితాంతం ఉండదు అని నేను చెప్తున్నాను ఎందుకంటే నేను దానికి అనుభవం నేనే దానికి సాక్ష్యం ఇంతకుముందు మంచిగా ఉన్నది మీ శరణం ఇప్పుడు బాగుండక పోయిండొచ్చు ఇప్పుడు నీ శ్రమ నీ శరంలో ఉండొచ్చు దానికి దేవుడు విడుదల ఇస్తాడు ఉపశమనం ఇస్తాడు సమాధానం ఇస్తాడు దాని తర్వాత మీరు ఆయనకి హృతజ్ఞత భావంతో జీవిస్తారు నాకు తెలుసు అది అది క్రైస్తవ జీవన విధానం అయితే నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్న ఈరోజు ఏంటంటే దేవుని వాక్యంలో ఇది జీవగ్రంథం అని మీకు తెలుసు అందులో జీవముందని తెలుసు ప్రతి వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడు ఈ విషయం మీరు నేర్చుకోవాలా ప్రతి వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఇట్లా ఒక వాక్యం చేస్తున్నారు ని నేను ఏదో చూస్తున్నాను మొదటి సమయాల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై వర్షం చూస్తున్నాను నేను ఇక్కడ ఏముందంటే నిశ్చయంగా నీవు రాజు అదువు అన్న వాక్యం అయితే ఇది జీవ గ్రంథము అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి వాక్యంలో జీవముంది ఈ నీ చేతిలో ఉన్నది పుస్తకం ఈ అక్షరాలు కానీ దీని జీవం ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది చెప్పండి ఎవరు చెప్పగలరు దేవుని దగ్గర ఉంది పరలోకంలో ఉంది ఈ వాక్యము అక్కడ ఉంది ఈ గ్రంథం అక్కడ ఉందా లేదా చెప్పండి గ్రంథంలున్నాయా లేవా పరలోకంలో ప్రకణ గ్రంథంలో మనం చూస్తాం అనేక రకాల గ్రంథాలు అక్కడ ఉన్నాయి ఈ వాక్యం అక్కడ ఉంది అక్కడుంటే నువ్వు ఎట్లా చదువుతావు అందుకు నీకు పంపించింది ఇక్కడ చదువుకోమని అయితే ఈ వాక్యం నువ్వు చదివినప్పుడు ఏం తెలుసుకోవాలి తెలుసా ఈ దీని జీవం అక్కడ ఉంది అక్కడ నుంచి నాకు రావాలా అక్కడ నుంచి నీకు రావాలంటే నువ్వేం చెయ్యాలా నువ్వు చదువుతున్న ప్రతి వాక్యాన్ని ధ్యానించాలా ధ్యానించి నెమరు వేసుకుంటేనే అది ఏమైతుంది తెలుసా నేను అక్కడ తీసుకెళ్తుంది నువ్వు ఎట్లా తీసుకెళ్తుంది తెలుసా నువ్వు ఆసక్తితోని ప్రభు ఇక్కడ నేను చూస్తున్నాను ఈ వాక్యము నిశ్చయంగా నువ్వు రాజు వగదు చెప్పబడింది ఈ వాక్యము ఎక్కడుంది నాకు చూపి ఆ నువ్వు ప్రార్థన చేస్తే దేవునికా చూపిస్తాడు ఎక్కడుందో ఎందుకంటే ఇది జీవం గలిన వాక్యం కాబట్టి నువ్వు తప్పక దాన్ని చూడాలా ఆ తీర్మానం కొరకు నువ్వు ఈ రోజు ఇక్కడ కూర్చున్నావు ఈ దినము నువ్వు ఈ సత్యాన్ని గ్రహించాలా ఇప్పుడు మనం చదవబోతున్న ప్రతి వాక్యం దాని జీవము అక్కడ ఉంది ఇది నువ్వు చదువుతున్నప్పుడు అది నీకు దొరికినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా విశేషమైన జీవిత నీది నీ సేవలో విశేషమైన అద్భుతాలు అవన్నీ నువ్వు చూడగలవు ఎందుకంటే అక్కడ నుంచి ఆ జీవం రావాల్సింది అక్కడి నుంచి వచ్చేంత వరకు ఇక్కడే ఉంటది అది దాన్ని తీసుకుండే బాధ్యత నీది ఎట్లా వస్తుంది అది నీ ప్రార్థన జీవన విధానం ద్వారా ఎందుకు మనకి శ్రమలు కలుగుతున్నాయి అంటే కారణం అది ఈ జీవము నీ దగ్గర రానియకుండా నువ్వు చదువుతున్నా కానీ నీకు ఎందుకు నీ కార్యం జరుగుతలేవు నువ్వు ప్రార్థనలు చేస్తున్నా నీకు ఎందుకు కార్యం జరుగుతలేవు అంటే ఆ జీవాన్ని నువ్వు తెచ్చుకుంటలేదు నీ శరీరంలో ఎక్కడ ఉంది మరణం ఇది మృతంతుల్యమంది కదా ఈ శరీరం మన భాగ్యం చీకటి ఉంది ఎక్కడో నీ శరీరంలో అక్కడికి జీవం రావాలా అంటే అక్కడ ఉంది అది తెచ్చుకోవాల నువ్వు తెచ్చుకోవాలంటే నీ ప్రార్థన జీవితం ఎట్లా ఉండాలా చూడండి విరిగి నలిగిన హృదయం నేను ఎన్ని సంవత్సరాలు ఏడ్చను ఆ రోజులలో ఆ జిల మంట శరీరంలో ఎట్లా గీరుకోవాలా గీరుకుంటే రక్తంగా ఆడుతుంది భయంకరమేది ఆ రోజులలో గంటలు గంటలు ఏడ్చుకునేవాడిని నేను ఎవ్వరికి చెప్పుకుంటాను ఎవ్వరు ఓదార్చలేడు ఎవ్వరు చెప్పలేం ఎందుకంటే అది ఎవరికి అర్థం కదా ఆ రోగం అటువంటి పరిస్థితులలో మీరందరూ ఉన్నారు నాకు తెలిసి రోజు మరి అటువంటి ప్రార్థన జీవితంలో ఉండడం బట్టి దేవుడి నాకు కార్యం చేసింది ఆ జీవితంలో నన్ను నన్ను విడిచిపెట్టిపోయింది అది ఆ రోగం విడిచిపెట్టిపోయింది అది మళ్ళీ తిరిగి రాలేదు నాదిగడ్ లేదు ఇది వంశ కదా మీ పిల్లలకు వస్తుంది మా పిల్లలకు రాలేదు అది నాతో ఎండ్ అయింది అది ఇంకా ఏ తరానికి రాదని నాకు తెలుసు ఎందుకంటే నేను దాన్ని జీవాన్ని రుచి చూడగలిగినాను కాబట్టి అది తిరిగి రాదని నాకు తెలుసు మెడిసిన్స్ చదివినవన్నీ అవన్నీ నాలెడ్జ్ ఉన్నాయి కానీ నేను చెప్పే విషయం ఒకటే ఈ లోక అతీతమైన జ్ఞానము ఈ లోకంలోని ప్రతి జ్ఞానము మరణానికి సాదృశ్యం కాబట్టి ఈ లోకతీతమైన జ్ఞానం మీద ఈ వాక్యం వాడాలా అనేసి పావులు పవిత్ర రాష్ట్రపత్రికలు చేస్తాడు ఈ లోకంలో ఏ మనిషి ఏ ఆలోచనలు ఇచ్చినా ఏ తలంపులు ఇచ్చినా ఈ వాక్యాన్ని నువ్వు వాడాలా ఎందుకంటే ఇంట్లో జీవముంది అందుకు దీనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి నీ విరిగి నలిగిన జీవిత ప్రార్థన ఈ దేవుడు ఖచ్చితంగా స్పందిస్తాడు దాని తర్వాత నీ జీవితంలో కార్యాలు జరుగుతాయన్న విషయం నువ్వు గ్రహించాలి ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా చూపిస్తాను ఈ రోజు దాన్ని బట్టి దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్తాం ఈసారి నా గ్రంథం నుంచి ఒక వాక్యం చూపించాలని ఆశపడుతున్నా నా గ్రంథంలో మీరు నాకు తెలియదు ఎంతమంది జ్ఞాపకం కొన్ని సంవత్సరాల నేను ఆ ధనించిన మా బ్రదర్ నా హోమ గ్రంథం మీకా ముందా యోనా ముందా యో మీక తర్వాత నా హోమ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మీరు చూస్తారు ఇప్పుడు చూడండి ఇది బహు జాగ్రత్తగా మీరు వినాలా అర్థమవుతుందా ఎక్కడ రాసుకోవాలా హృదయాన్ని రాసుకోవాలా నేను నెక్స్ట్ సండే వచ్చినప్పుడు అడుగుతా నెక్స్ట్ సండే వచ్చినప్పుడు అందరిని అడుగుతా ఒక్కొక్కరు నిలబెట్టి అడుగుతా ముఖ్యంగా నిన్ను నువ్వు జారుకుంటున్నావు నా హోమ్ గ్రంథం నుంచి రెండవ అధ్యాయం నుంచి ఒక వాక్యం నేను మనం చూపించాలని ఆశపడుతున్నా ఇవి కొన్ని సంవత్సరం రికార్డింగ్స్ ఉన్నాయి మీరు మీరు విన చెప్పండి మీకు కోపిక ఉంటే మన కేబిఎం వెబ్సైట్లకు పోయి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వాటిని లయకర్త మీదికి వచ్చున్నాడు అంతేనా లయకర్త మీదికి వచన్నాడు నీ దుర్గమునకు కావలి కాయుము నీ దుర్గం అంటే ఏం చెప్పండి నీ జీవితమే కదా నీ శరీరము నీ జీవితము నీ కుటుంబం దాని ఏం చేయాల నువ్వు కావలి కాయాలా ఎందుకు ఎందుకు కావలి కాయాలా లయకర్త లయకర్త అంటే నాశనం చేసేవాడు నీ జీవితాన్ని నాశనం చేసేవాడు వస్తున్నాడు నిన్ను నువ్వు కాపాడుకోవాలా ఇది పాయింట్ అయ్యో ప్రభు అయ్యో ప్రభు అని కాదు నేను చెప్పే పాయింట్ అది అర్థమవుతుందా క్రైస్తవ జీవితంలో ఇది ఒక బలీనత ఏడుస్తూనే ఉంటాం దేని గురించి తెలుసా ప్రభా నను సస్పరచు ప్రభు నన్ను నాకు ఇది కావాలి ప్రభా నాకు అది కావాలి ప్రభా అని ఎడుస్తున్నట్టు కానీ నిన్ను నువ్వు చెప్తుంది వాక్యం ఇక్కడ ఏమర్తం చూడండి నీ దుర్గం కావలి కాయము మార్గంలో కావలి ఉండము నడుము బిగించుకొని బహుబల బలముగా ఎదిరించుము ఇది వాక్యం బహుబలముగా ఎదిరించాలా ఎవరిని ఎదిరించాలా చెప్పండి సైతాన్ని ఎదిరించాలా లయకర్త వాడు వాడు నాశన పుత్రుడు నాశన పాత్రుడు వాడు వాడు నాశనం చేయనుకున్నాడు మన జీవితాలన్నీ కాని ఏ శురావు చెప్తున్నాడు నువ్వు వాణ్ణి బలం ఏం చేయాలా ఎట్లా ఎదిరించాలా బలంతో ఎదిరించాలా ఎదిరిస్తావా ఎదిరిస్తావా ఎట్లా ఎదిరిస్తారు చెప్పండి ఏడ్చుకుంటానా ఏడ్చుకుంటే ఎదిరిస్తారా గర్జించి సింహం వల్ల వాని మీద పడాలా అర్థమవుతుందా వాని మీద గర్జించి సింహం వల్ల పరిగెత్తాలా అట్లా కొదమ్మ సింహం ఎట్లా పరిగెత్తుంది మనం కూడా వాణి వాని మీదిగా పరిగెత్తాలా దాని తర్వాత చూడండి దోచుకుని వాడు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకుని వారి ద్రాక్ష పళ్లను నరికి వేసినను అతిశయాస్పదంగా వలే యహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదంగా అనుగ్రహించును నువ్వేమేం పోగొట్టుకున్నా గాని వాటన్నిటిని వాపస్ పొందుకుంటావు అని చెప్తుంది వాక్యం నువ్వు తిరిగి పొందుకుంటావు ఎప్పుడు పొందుకుంటావు చెప్పండి ఎదిరించకపోతే ఉంద ఎద్దిరించాలా ఎదిరించే చూడు ఎట్లుంటాడు చెప్పండి మీరు ఎప్పుడన్నా చూసి పిల్లి పిల్లి ఊరికనే పిరికిది అది పరిగెత్తిపోతుంటుంది కదా అదే రూమ్లే తలిపేయండి అది నీ మీదకి ఎగురుతుంది అది కదా అట్లా అట్లా తయారు కావాలా ఇప్పుడు ఈ వాక్యం చెప్తుంది నీ సమస్యల మీద నీ కష్టాల మీద నువ్వు ఎదుర్పడం నేర్చుకోవాలా ఇది నీ వల్ల కాదు నాకు తెలుసు నా వల్ల కాదు నాకు తెలుసు ఎవరి వల్ల కాదు నాకు తెలుసు కానీ నేను నువ్వు నమ్ముకున్న దేవుని వల్ల ఇది సాధ్యమవుతుంది కాబట్టి ను ఈ దినము నీ జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకో దాని తర్వాత నువ్వు రుచి చూడు ఆయన చేసే కార్యాలను అర్థమవుతుందా ప్రభా నేను పాపిన్ని నా పాపములు క్షమించిన అయినా నన్ను బిడగా చేసుకో ప్రభా అంత చిన్న ప్రార్థన నన్ను నీ బిడగా చేసుకో అంటే చాలు ఎప్పుడైతే నువ్వు ఆయన బిడవైపోతావో నీకు ఈ వాక్యం నీ జీవితంలోకి వచ్చేస్తుంది ఇందులో జీవం ఉంది బాగా అర్థం చేసుకోండి ఇందులో జీవముంది ఈ వాక్యంలోని జీవము నీలోకి వచ్చేసిందంటే నువ్వు విజృంభించి పరిగెత్తుతావు దేనికి భయపడు దేనికి భయపడు అర్థమవుతుందా భయపడనే భయపడం అని పాట పాడతాను నేను భయపడను భయపడన ఎంతరా పాడతారా ఏ పాటది కాబట్టి నేను భయపడను ఆకాశ మందుని ఉండగా నేను దేనికి భయపడను నేను ఎవరికి భయపడను అని ఇంకొక పాట ఉంది శివని కీర్తల గీతాలలో పాడతాను ఆకాశమందుకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను దేనికి భయపడప్పు దేనికి భయపడం ఎందుకు భయపడం ఆయన మన పక్షంగా ఉన్నాడు ఆయన అంటున్నాడు మతేశ్వార్త ఇరవై ఐదు చివరి వర్షాలు చూస్తాం మనం ఇప్పుడు నాకు పర్లోక మందును భూమి మీదను అధికారము సర్వ అధికారము అనుగ్రహించబడింది ఇవ్వబడింది కాబట్టి ఇప్పుడు నాకుంది మొత్తం అధికారం ఈ సృష్టి మీద కాబట్టి ఇప్పుడు మీరు బోండి అంటున్నాడు అంటే నా అధికారం నేను మీకు ఇచ్చిన మీరు ఇంకెందుకు భయపడతారు మీ సమస్యలను ఎట్లా ఎదుర్కోవాలని నేర్చుకోండి అని చెప్తున్నాడు ఇక్కడ అదే వాక్యం చూస్తున్నాం నా హోమ గ్రంథంలో ఈ ప్రవక్త ద్వారా తెలుసుకోవాల్సిన విషయం అదే నువ్వు ఎట్లా ఎదుర్కోవాలా నీ సమస్యలని నీ పరిష్కారం ఎందుకంటే ఇవన్నీ దుష్టిని వలన కలిగినాయి ఉదాహరణ చెప్పండి దేవుడు ఇటువంటి అనారోగ్యంతో సృష్టించండి ఆదమావలని నీ శరీరంలోని బల నీతలు ఆదమవలలో ఆయన సృష్టించినప్పుడట లేవు కదా లోపము ఉండేనా వాళ్ళలో లోపము ఉండేనా ఆదమవలలో మళ్ళీ నువ్వు చెప్పాలో ప్రవ్వా ఆదమవల లోప ఆ లోపం లేదు కదా మళ్ళీ నాలో ఎందుకుంది లోపం నా కుటుంబంలో ఎందుకుంది లోపం నా పిల్లల ఎందుకుంది లోపం అని నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేసినావా అడిగినావా ప్రశ్న దేవుణ్ణి నువ్వు మనిషిని ఇట్లా సృష్టించలేదు కదా మళ్ళీ నా కుటుంబంలో ఎందుకు ఇట్లా ఉంది అని నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేసినావు అడిగినవా దేవుణ్ణి నువ్వు అడగలే ఈరోజు అడగడం నేర్చుకో అర్థమవుతుందా ఈరోజు అడగడం నేర్చుకోండి మీరు ఎందుకంటే మాట్లాడే దేవుడు ఖచ్చితంగా నీ మాట్లాడతాడు నువ్వు ఆయన స్వరం వింటావు నేను విన్నా నేను ఆయన చూసిన మీరు చూడగలరు ఆ విషయాలు నేను చెప్తున్నాను చాలా మంది చెప్పకపోవచ్చు ఇవన్నీ నేను అవన్నీ చూసిన వాన్ని కాబట్టి ధైర్యంగా నేను చెప్తున్నా మీరు కూడా చూడగలరు ఇందాక ఆ బ్రదర్ చెప్తుంటే సాక్షాత్ ప్రతిరోజు ఎవరికొకరికి సువార్త చెప్తా ఉంటాను నేను బస్ స్టాండ్ కూర్చుంటే చాలా మంది సువార్త చెప్ ఆ రోజు ఆ ఆత్మలను దేవుడు నడిపిస్తూ ఉంటాడు చాలా మంది పాప మా కొద్దివళ్ళు వస్తారు కదా డబ్బులు అడుక్కోడానికి వస్తుంటారు నేను డబ్బులు ఇస్తాను వాళ్ళకి కానీ వాళ్ళకి చెప్తా సువార్థ నేను కాలం ఈ జీవితం ఎంతకాలం ఈ జీవితం అని ఎవ్వడు అడగడు వాళ్ళని ఎంతకాలం ఇట్లా నీ పర బ్రతుకు తీసుకుంటున్నావు సంపాదించుకుంటున్నావు ఏం లాభం ఇంత సంపాదన సంపాదించుకొని అని స్టార్ట్ చేస్తాం సువార్థం నీ జీవితం మారిపోతుంది నువ్వు ప్రభుని స్వీకరిస్తే చెప్పలే అట్లా ఎంతసేపు రెండు నిమిషాలు కూడా కాదు ఐదు నిమిషాలు కూడా కాదు మేము ఎన్నిసార్లు చర్చించుకుంటా ఉంటాం ఐదు నిమిషాల లోపల ప్ర ఎవరికైనా నువ్వు స్వార్థ చెప్పొచ్చు ఐదు నిమిషాలు నీకెన్నో అవకాశాలు ఇచ్చాను దేవుడు కాని అన్ని పోగొట్టుకున్నావు నువ్వు నీ లైఫ్లో ఎన్నో ఆత్మలు నశించిపోయినాయి నీ వలన నా వలన నేను చాలా మందిని పోగొట్టుకున్నాను లైఫ్ లో అందుకు నేను ఇప్పుడు ఆలస్యం చెయ్యను అన్నట్టు ఎక్కడ దొరుకుతాయి అక్కడ పక్కన ఎవడని వాడిని చెప్పేస్తాను బస్సులో కూర్చుంటే చెప్పేస్తాను ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చెప్పేస్తాను ప్రతిరోజు ఒక ఎవరు ఒకరు దొరుకుతారు నాకు పాపం డబ్బులు ఆడుకొని వస్తూ ఉంటారు ఈ దినం ఈమె నడిపించాం నా దగ్గర నేను ఈమె ఖచ్చితంగా నేను చెప్తాను నేను భయపడను సిగ్గుపడను ఎవడేమనుకుంటాడు ఎవడు చూస్తుంటాడు కానే కాదు నా పక్కన కూర్చుంటాడు ఆయన గానీ నేను చెప్పేస్తుంటాను బహుగా సిగ్గుపడేవాడిని కాని ఇప్పుడు నేను సిగ్గుపడను ఆయన నామాన్ని బట్టి నేను సిగ్గుపడాను ఒకప్పుడు సిగ్గుపడేవాడిని భయపడేవాడిని ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒకటే రూమ్ లో పెరిగిన వాడిని అందరితో పాటు కలిసి పెరిగిన వాడిని కాదు నేను అందరితో పాటు కలిసి పెరిగింటే నాకు సిగ్గు అనేది ఉండకపోయేది కానీ చిన్నప్పనించి ఒంటరిగా ఒక్క రూమ్ లో ఉన్నా కాబట్టి అందరితో అంత ఫ్రీగా కలవకపోయేవాణి నేను కానీ నాకు తెలుసు ఇప్పుడు నేను కలవకపోతే నేను ఈరోజు బ్రతికి నన్ను నన్ను శస్త్రపరిచిండంటే దానికి అర్థమే లేదు ఇదైనా ప్రభు నన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టిండంటే దానికి అర్థమే లేదు ఆయన చేసిన కార్యములని నేను ఇతరులకి చెప్పకపోతే నా జీవితానికి అర్థమే లేదు నేను చనిపోవడం బెటర్ దానికంటే నేను బ్రతికి ఉండకపోవడమే బెటర్ ఈ దినం ఒకరికి సువార్త చెప్పకుండా ఉంటే నేను బ్రతికి ఏం లాభం అనిపిస్తుంటుంది కాబట్టి ఈ దినం మనం తీర్మానించుకోవాలా ఇక్కడ ఒక వాక్యం ఉంది నువ్వు దేని విషయంలో భయపడద్దు వాడిని బలముగా బహు అక్కడ మొదసారి చదవండి నడుము బిగించుకొని నడుము బిగించుకోవాలంటే ఏం తెలుసు కదా మీకు కడతారు తాడు ఫైటింగ్కి పోక ముందు యుద్ధానికి ఇవ్వకముందు కబడ్డీ ఆడక ముందు కడతారా నడుము బట్ తాడు గట్టిగా గట్టి ఇంకా వరిగెత్తుతారు అన్నట్టు వీడు నడుము కట్టినంటే ఇంకా అన్నట్టు ఇవాడు వానికి అర్థమైపోవాలి అమ్మ వీడు నడుము కట్టిందంటే వీడికి ముందుగా తీర్మానించుకున్నారు రాణేశ్ కాబట్టి అది క్రైస్తవ జీవితం నడుము బిగించుకోవడం అంటే తీర్మానించుకున్నాం జిడ్డుగా ముందుకు పోతాను నేను కాంప్రమైజ్ కాను సమాధాన పడను వెళ్ళిపోవాల్సిందే అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతుంటు కాబట్టి చూడండి ఇప్పుడు ఆయన బలాఢ్యుల డాళ్లు ఎరుపాయను పరాక్రమ శారూరు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు ఆయన సైన్యము పరిచిన దినమున రథ భూషణములు అగ్నివలే వలె మేరు చిన్నవి ఇది మీరు దర్శ విధిగా మీరు నడుం బిగించుకొని ముందుకు పోతే ఏహోవా సైన్యం మీరు పరిగెత్తాడ మీరు అట్లా తయారవుతారు సైనికుల్లాగా తయారెత్తారు మీ మిమ్మల్ని చూస్తే గజ గజ వణుకుతా అంత అంత భీకరులుగా అంత భయంకరంగా నిన్ను తయారు చేస్తాడు దేవుడు అంటే శత్రువు నిన్ను చూస్తే గజ గజ అట్లా తయారు చేస్తారంట మళ్ళీ అట్లా తయారు కానీ మీరు సిద్ధంగా ఉన్నారా చెప్పండి నేను సిద్ధంగా ఉన్నానంటే దేవుడు నడిపిస్తాడు లేకుంటే లేదు చెప్ప నేను సిద్ధంగా ఉన్నాను అనుకోవాలా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అని నీలో నువ్వు అనుకో నువ్వేం చెప్పను అసలు కదా నేను సిద్ధంగా ఉన్నాను సమాధాన నేను నడు బిగించిన బహు బలంతో బహు అక్కడుంది వాక్యం అట్లా బహుబలంతో ఎదిరిస్తా మళ్ళీ ఎదిరించడానికి సిద్ధపడతారు ఐరోజు ఒక్కసారి వాడికి అనిపిస్తే నీ పరిస్థితి ఏంటి ఎదిరిస్తారా భయపడి పరిగెత్తిపోతారా చీకట్లకు పోండి రా అంటేనే భయపడతారు చాలా మంది రాత్రి చీకట్లో బయటికి పోవటంటే భయపడతారు నాకు ఎందుకు అదొకటి పిరికివాడైనా కానీ రాత్రి శబ్దం అయితే పరిగెత్తిపోయేవాడిని బయటికి ఏమన్నా పిల్లలు కుక్కలు వస్తే ఎవడో వచ్చిన తలపిసుకుని పరిగెత్తు మామే అట్లా పోవ్వదురా అట్లా పోవద్దురా అన్నాడు నాకెందుకు అట్లా అట్లా వచ్చేసాడు మరి అది ఏంతో అది ఏం ఆత్మలో నా తెలియదు కాదు అట్లా పరిగెత్తిపోయేవాడి అలా పట్టుకున్న కూడా ఒక దొంగలు నిజంగా గోడ దుంకొచ్చి పట్టేసుకున్నవాడికి కాలు అంత పెద్ద గోడ అంత అవుతుంది ఆ గోడ ఒక్కసారి ఇట్లా పరిగెత్తి దాన్ని ఎక్కిన ఎక్కి పట్టుకున్న వానికి కాదు సరే అవి ఏందో అవి నేను ఇప్పుడు దాని గురించి నేనేం చెప్పాను గానీ వాక్యం ఏటా కాబట్టి నాహోమ ప్రవక్త మనల్ని హెచ్చరిస్తున్నాడు నువ్వు నడుం బిగించుకొని లయకర్తని బహుబలంతో ఎదిరించాలా ఎదిరించే జీవితం క్రైస్తవ జీవితం ఏడ్చుకుంటా బయటది కాదు మేము వరం అటుపోయిన వారము ఒక స్థలానికి పోయినాం అక్కడ చాలా మంది క్రైస్తవులను చిత్రవద్ద చేసిండ్రు అప్పుడే మా ముందు ఒక పిల్లోని బాగా కొట్టి పంపించారు ప్రభు నమ్ముకున్నందుకు వాణ్ణి సరే వానికి ఏదో వానికి ఏదో నచ్చ చెప్తూ అన్నం తినిపిస్తా ఉన్నాము అక్కడ చాలా మంది దైవజన్లని పాసాలని కొట్టి జైలు వేసారు అటువంటి స్థలంలో పోయి మమ్మల్ని సువార్తగా పిలిపిస్తే పోయినాం చెప్పండి మాతో పాటు ఉన్నవాళ్ళు లేదా భయపడిరు నేను చెప్తున్నాను బ్రదర్ అక్కడ పోయి వాక్యం చెప్పాలంట అక్కడమ్మ అంతా జైలేశ్వరంట అని ఇక్కడికి ఆల్రెడీ అడికల్ ఫోర్స్ వచ్చింది కొంతమంది ఆ డిస్టిక్ డేంజరస్ డిస్ట్రిక్ట్ బ్రదర్ అక్కడ ఆల్రెడీ సేవకులను కొట్టినరు బ్రదర్ జైలేశ్వరు వాళ్ళు విడిచిపెడతలేరు బ్రదర్ మళ్ళీ మీరు ఆ ఏరియాకి పోయి సువార్త చెప్తున్నారు ఏమవుతుందో అని మమ్మల్ని భయపెట్టారు మాకు ఎప్పుడట్లా ఎవరొకరు భయపెడతా ఉంటారు కానీ మనం భయపడం అటువంటి ప్లేస్ అనే పోవాలా అటువంటి ప్లేస్లో పోయి నీ మీద పరిశుధాత్మ అభిషేకం ఉంది నీకు ఈ వాక్యం తెలుసు పోయి నువ్వు వాక్యం ప్రకటించినప్పుడు ఎంతో మంది రక్షణ బంధువు ఎంతో మంది సేవకులు వారి జీవితాలు మార్చుకున్నారు మేము ఎప్పుడు వెళ్ళినా ఈ విషయాలు ఏదైనా మా జీవితాలు మార్చుకుంటున్నాం మేము తిరిగి ఇటువంటి సేవ చేస్తాం పోయి అని తీర్మానించుకున్నాం పాస్టర్లు సాక్షాత్తు చెప్తాంటారు లాస్ట్ పాస్టర్లకు చెప్పినప్పుడు మీరు చేస్తారు ఈ పనులు మీరు ఒకప్పుడు చేసినారు చేయలేదు అని ఒకప్పుడు మీరు సువార్త చెప్పారు కాబట్టి మీ చర్చి నిండింది కానీ ఈ రోజు చర్చి వెళ్తే అయిపోయింది ఎందుకంటే మీరు చర్చి కట్టుకున్నాక బయటికి పోతలేరు అందుకు మమ్మల్ని నడిపించాడు మీ ఏరియా మీరు చెయ్యకపోతే వేరొక సేవకుని లేపుతాడు అది నీకు సిగ్గుచ్చేటు నేను చెప్తా ఉంటా లేదు ఈ మీ ఏరియాలో మీ ప్రాంతంలో మీరు సేవకులు అయ్యండి ఇంకొకడు సేవకుడు నీకు సిగ్గుచ్చేటు ఎందుకో తెలుసా నువ్వు సేవ సరిగ్గా చేస్తలేవు అందుకు దేవుడు ఇంకొకరిని లేపిండు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నీ ఏరియాలో నువ్వు సేవకునివి సేవకురాలివి ఇంకొకరు వచ్చి సేవ చేస్తుంటే దేవుడు నిన్ను పక్కకు పెట్టిండు దానికంటే చావడం నయం అర్థమవుతుందా కొంచెం పౌరుషం కలిగేటట్లు నేను చెప్తున్నా మీరు తీర్మానించుకోవాలి మీరు అర్థమవుతుందా కాబట్టి నీ పరిచర్యలో విశేషమైన అద్భుతాలు సేవ జరగాల అంటే మనం కొన్ని విషయాలు యుధ గూత్రానికి సంబంధించిన విషయాలు మనం నేర్చుకుంటున్నాము ముఖ్యంగా చూడండి ఆయన సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎంతగా శ్రమనుందినవాడు ఆయన ఎంతగా శ్రవణందినవాడు మీ జీవితంలో మీరు కూడా శ్రవణ అందుతున్నారు ఆయన తిరిగి విజయం పొందిండు తన సిలువ మరణం మీద విజయం పొందిండు మృత్యు మీద విజయం పొందిండు పాప మీద విజయం పొందిండు శాపం మీద విజయం పొందిండు సమస్త అధికారాన్ని తిరిగి పొందుకున్నాడు ఆయన మరణం ద్వారా కాబట్టి నీ శ్రమల గుండా పోతున్నావు ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు నువ్వు కూడా అదే విజయం పొందాలా అని వాక్యం నీకు జ్ఞాపకం చేయలే రోజు కాబట్టి చూడండి నువ్వు నడుము బగించుకొని బహుబలము కలిగి వాణ్ణి ఎదిరించకపోతే నువ్వు పిరికివాడవే నువ్వు పిరికి దానవే నువ్వు విశేషమైన కార్యాలు చూడలేవు నీ లైఫ్లో నీ జీవితంలో అటువంటి కార్యాలు నువ్వు చూడలేవు ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ముఖ్యంగా రెండవ సమయాల గ్రంథాల నుంచి మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను రెండవ సమయాలు గ్రంథము ఇంకొక హాఫ్ అవరే నేను మిమ్మల్ని ఆపాడుది దాని తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపరు మిమ్మల్ని నేను ఆపుకొని ఇంకెవరు ఆపరు మిమ్మల్ని మీరే ఆపుకోలేరు మీరు నడుము ముగించుకొని పోక తప్పదు లేదు నేను ఇంటి అనంత పండుకుంటా అంటే నీ ఇష్టం కదా కాబట్టి రెండవ సమయాల గ్రంథంలో ఒక విషయాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నా దావిదు జీవిన విధానం దావిదు రాజ్ అయినాక ఏం జరిగింది అనేది పన్నెండవ అధ్యాయంలో చూస్తూ ఉంటాం మనము ఆయన ఆ రాజ్యము పరిపాలించాల్సింది పోయి ఇంటి మీదకి ఎక్కిండు ఇంటి మీదకి ఎక్తే ఒక స్త్రీగా అనిపిస్తా ఉంది అక్కడ ఆ ఆమె పేరు బత్సెబ కదా ఆమె అన్య స్త్రీ అది పాయింట్ నేను చెప్పాడు ఆమె హిత్తి హిత్తియురాలు అనుంది కదా తన భర్త పేరు ఉరియా ఈ ఉరియా హిత్తియుడు అనుంది వాక్యం అక్కడ కాబట్టి ఒక అన్య స్త్రీ దావిద్రి చేసిన తప్పు ఏంటంటే ఒక అన్య స్త్రీ మరి విశేషంగా తన పొరుగువాని స్త్రీ రెండవ విధానంగా రెండు విధాలుగా పాపం చేసి నేను మూడవ విధంగా రాజ్యం చేయాల్సింది పోయి రాజ్యాన్ని విడిచిపెట్టిన పాపం నీకు అప్పచెప్పిన పని నువ్వు చేయకపోవడమే పాపం అది విషయం మనం గ్రహించాలి కాబట్టి మూడు విధాలుగా ఆయన తప్పిదం చేయడం వలన ఆయన పాపంలో బడిపేడు ఆ తనకొక కుమార్తె పుట్టినట్టు చూస్తాం మనం తెలుగు బైబుల్లో కుమార్తె అనేది ఇంగ్లీష్ లేదు అట్లా ఆ బిడ్డ అనే ఉంది అయితే ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆ నాథాను ప్రవక్త వచ్చిండి ఇప్పుడు చూడండి నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు చూడండి ఇప్పుడు రెండవ సమయాల గ్రంథము పన్నెండవ అధ్యాయము నాతను ప్రవక్త వచ్చి ఆ ఒక కథ రూపకంగా చెప్తుడు దావిదు చేసిన పాపం ఏంది ఒక కథ రూపకంగా చెప్తున్నాడు ఏంది చూడండి నాలుగవ వచనం రెండవ సమయాల గ్రంథము ఆ అధ్యాయము మొదటి వచనం చూడండి సరే కాబట్టి యోహోవా ను దావిదు వద్దకు పంపేను దావిదు తప్పిదం చేసినాక అయితే అతడు వచ్చి దావిదుతో ఇట్లా నేను ఒకనొక పట్నం మందు ఇద్దరు మనుషులుండేది ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు తర్వాత ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడను కలిగి ఉండను అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొని ఒక చిన్న ఆడు గొర్రెపిల్ల తప్ప ఏమీ లేకపోయేను నా తాను చెప్తున్న స్టోరీ ఎట్లుందో చూడండి తర్వాత ఏం జరిగింది చూడండి అయితే వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని యొద్ను వాని బిడల యొద్ను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినచు వాని గిన్నెలోనిది త్రాగు వాని కౌగిట పడుకొనిచ్చు వానికి కుమార్తె వలె ఉరియా భార్య గురించి మాట్లాడుతున్నాడు నాతాను ప్రవత దీని తర్వాత మనం ఎక్కువ చూడం నాతాను పర్వత గురించి అట్లుండగా మార్గాసురు ఒకడు ఐశ్వర్యవంతుని యుద్ధకు వచ్చాను అతడు తన యుద్ధకు వచ్చిన మార్గస్తునికి ఆయుత్తము చేయటకు తన గొర్రెలలో గాని గొడవలో గాని దేనిని ముట్టనులక ఆ దరిద్రుని గొర్రె పట్టుకొని తన యుద్ధకు వచ్చునని వానికి వానికి ఆయుత్తము చేశను దావిదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకుని యహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు నీ నోటి మాట చేత నువ్వు చిక్కబడుతో మనం అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తుంటాం దావితే ఇచ్చిన పాపము ఒకటి తర్వాత తాను పాపం చేసినాడని కూడా పశ్చాత్తాపం రాలేదు అది పాయింట్ నేను చెప్పాడు విరిగి నలిగిన హృదయాలు దేవునికి ఎందుకు ఇష్టమనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా నువ్వు విరిగి నలిగిన హృదయం లేకపోతే నీలో గర్వం ఉంటుంది అహం ఉంటుంది గర్వము అహం ఉన్నవాడి ప్రార్థనలు దేవుని చేరవు అనే విషయం అనేక పర్యాలు హెచ్చరిస్తూ ఉంటారు నీలో తగ్గింపు జీవితం లేకపోతే నీ ప్రార్థన దేవునికి పనికిరాదు విరిగి నలిగి కన్నీళ్లు విడుస్తూ రాత్రంతా ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు అటువంటి ప్రార్థనను స్పందిస్తాడు దేవుడు నా జీవిత అనుభవం చెప్తున్నా దావిది ఇప్పుడు చూడండి ఏం చేస్తుంది ఇక్కడ వాడు కనికరం లేక ఈ కార్యం చేశాను చూడండి గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా నాలుగు గొర్రెపిల్లని ఇవ్వాలని నా తను తో అనెను చూచి ఆ మనుషుడవు నీవే ఇప్పుడు ప్రవక్త మాట్లాడితే ఎట్లుంటది కొంచెం కష్టమే కదా డైరెక్ట్ మొహం మీద చెప్పేస్తాడు ఎందుకంటే ఫస్ట్ నువ్వు రాజువి నీ ఆహం తగ్గాల నువ్వు రాజువు కాబట్టి గర్వంగా ప్రవర్తించినవు ఇప్పుడు తగ్గించుకోవాల నువ్వు తగ్గించుకోకపోతే నువ్వు నశించిపోతావు అని చెప్తున్నాడు కాబట్టి నాతాను దవంతి ఆ మనుషుడు నీవే ఇస్రాజైన యోహో సెలబెషన్దేమనగా ఇస్రాల్ మీద నేను నిన్ను రాజుగా సరే ఇక్కడ నాతాను ప్రవక్త ఏమంటుండే నేను నీకు ఎన్నో ఇచ్చిన ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఇచ్చిన నేను రాజు అసలు నిన్ను ఎవడు గుర్తించడు అటువంటి వాడిని నేను రాజుగా చేసిన ఈ సందేశం మీద నీకు ఎంతగానో ఆస్తి అయితే నువ్వు యహో మాటను ధృవీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసి ఏమి హిత్యుడగు ఉరియాను కత్తి చంపించి అతని భార్యని నీవు భార్య ఎగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు బైబుల్లో మనం ఎప్పుడు చూస్తాము ఈ లోకపు ఈ లోకం ఎందుకు దేవుని వాక్య ఈ బైబుల్ వాక్యాన్ని క్రియీకరిస్తుంది తెలుసా నేను మీకు ఎన్నిసార్లు చూపించినా కూడా ఈ విషయం క్రైస్తవులు అంటే ఈ లోకానికి ఎందుకు అసహ్యమో తెలుసా వాళ్ళు జాగ్రత్తగా జీవిస్తారు వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తారు వాళ్ళు త్రాగరు వాళ్ళు ఎటువంటి బోరు వాళ్ళు సిగరెట్స్ తాగరు వాళ్ళు విభిచనం చేయరు చెడ్డ మాట్లాడరు అబద్ధం మాట్లాడరు అన్యాయం చెయ్యరు కానీ ఈ లోకము అన్ని చేస్తుంది అర్థమవుతుందా ఈ లోకము అన్ని చేస్తది ఈ లోకము పాపం చేస్తుంది వ్యభిచారం చేస్తుంది త్రాగుతుంది అబద్ధాలు చేస్తుంది మోసం చేస్తుంది దోచుకుంటది అన్ని పనులు చేస్తారు లంచవలితం చేస్తుంది క్రైస్తవుడు అది చెయ్యలేడు అందుకు క్రైస్తవులు ఈ లోకానికి ఇష్టం ఉండదు అర్థమవుతుందా క్రైస్తవుడు ఎందుకు చేయడు ఈ పుస్తకం చెప్తుంది ఇది పుస్తకం చెప్తుంది ఈ లోకంలో ఏ పుస్తకం చెప్పదు నేను చెప్తున్నా ఈ లోకంలో ఏ పుస్తకం చెప్పదు నీ పొరుగు ఏది ఆశించకూడే ఈ పుస్తకం చెప్తుంది నేను చెప్తున్నా ఏ పుస్తకాలలో లేదు అందుకు పొరుగువాణిని ఆశించేదే వేరే వాళ్ళు చేసేటంతా ఎదు పక్కింటోంది ఎట్లా దోచుకోవాలా ఎదురింటి దోచుకోవాలా అనే ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోకం ఎప్పుడు కూడా కానీ మనం ఇక్కడ నుంచి నేర్చుకుంటున్నాం పొరుగువాణి ఒక పుల్లు కూడా నేను ఆశించాను నా జీవితం అంతా నేను చెప్తున్నా నేను ఇన్ని సంవత్సరాలు ఒక్కని దగ్గరికి వెళ్ళి ఐదు పైసలు కూడా తీసుకోలేను ఒక్క పైస తీసుకోలే ఒక దగ్గరికి వెళ్ళి నేను ఇచ్చింటా చాలా మందికి ఇచ్చింటా కానీ నేను ఒక్కని దగ్గరికి వెళ్ళి ఒక్క పైసా తీసుకోలేదు నేను పస్తులుంటా ఉపాసముంటా శ్రమ పడతా కానీ ఎవం దరికెళ్ళి పైసలు తీసుకో ఆ తీర్మానించుకుని నేను ఎప్పుడు కాదు ఎన్నో సంవత్సరాలకు ముప్పై సంవత్సరాల క్రితమే ఈ రోజు వరకు నేను ఎవరి దరికెళ్ళి ఒక్క పైస తీసుకొని నట్టు కూడా లేదు నాకు నేను తీసుకుని ఇచ్చేస్తాను ఓరికైనా కానీ క్షణాలలో తీసుకెళ్ళి ఈ రోజు తీస్తే రేపు ఇచ్చేస్తావా గానీ నేను ఎవరి దరికి ఒక్క పైస ఆశించలేదు ఎందుకంటే పైసకి బానిస కావద్దు క్రైస్తవ జీవితంలో బైబుల్ ఉంది అట్లా నీ పొరుగు ఏది ఆశించకూడంటే డబ్బులు తీసుకుంటారు వాపసు లివరు అంతే కదా డబ్బులు తీసుకుంటారు వాపస్ ఇవ్వరు వస్తువులు తీసుకుంటారు వాపసులు ఇవ్వరు పుస్తకాలు తీసుకుంటారు వాపస్లు ఇవ్వరు స్కూల్లో పిల్లలు అంతే కదా వాడిని టెక్స్ట్ బుక్ తీసుకొస్తాడు వీడు దాచపెట్టుకుంటాడు వానికి ఇవ్వాడు పుస్తకం వాడు ఎట్లా రావాలా పరీక్ష ఎట్లా పాస్ కావాలా నేను నిజంగా జరిగిన స్టోల్ చెప్తాను మీకు నేను ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను మీకు నేను కాబట్టి పొడుగు వాడిని తీసుకొని మోటార్ సైకిల్ పిప్పి చేసి వాపస్ ఇచ్చారంట అథంటికేషన్ చేసి నిన్న ఒక నా క్లాస్ మేట్ వాడు పక్కింటోడు నేను బాంబేలో పనిచేస్తాను నా కారు ఉత్తగుంది కాబట్టి వాడుకో అంటే విపరీతంగా వాడేసారట దాన్ని తీసుకొచ్చి మూలగ వాడేసినట్ట చూడండి ఏ రోజు సర్వీసింగ్ ఇచ్చారు రా అంటే ఒకరోజు ఇవ్వలేదురా వాళ్ళు సర్వీసు దాన్ని పిప్పి పిప్పి ఇప్పుడు నేనే దాన్ని కండెమ్ చేసేసిన అని చెప్తున్నాడు అంటే ఈ లోకపు విధానం చెప్తున్నా ఈ లోకస్తులు ఎట్లుంటారు దేవుని బిడ్డలు ఎట్లుంటారు ఈ లోకస్తులకి దేవుని బిడ్డలు అసహ్యం అందుకే ఎందుకంటే అరే తాగక్రా అంటే తాగేటానికి కోపం వస్తుందా లేదా పాపం చేయకురా అంటే పాపం చేయవాడికి కోపం వస్తుంది అందుకు వాళ్ళకి ఇష్టం ఉండదు ఈ వాక్యం ఇందులో జీవం ఉంది అందుకే నీ జీవితాన్ని మార్చింది నా జీవితాన్ని మార్చింది వాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళకి తెలుసు అందుకే దీని దగ్గర రానియరు ఇస్లాం మతంలో చెప్తున్నారు స్త్రీ తల్లులు ఏం చెప్తారు తల్లు ఏం చెప్తారు పిల్లలకి అరే ఎప్పుడైనా కానీ బైబుల్ చదవదురా అని చెప్తారు నీ దగ్గరకున్న బైబుల్ తీసుకొస్తే ముట్టదురా అని చెప్తారంట తల్లు నాకు ఒక ముస్లిం చెప్తుంటే నేను బిందనేది తల్లులు చెప్తారంట ఇది ఎప్పుడు పట్టుకోదురా దీని దగ్గరికి పోకండి దీని దగ్గర పోతే మిమ్మల్ని ఒక దయొచ్చి పట్టుకుంటది భయపెడతారంట తల్లు అంటే వాళ్ళకి తెలుసు ఇందులో జీవం ఉంది ఇది వాడి జీవితంలో పోతే వాడి జీవితం మారిపోతుంది అని వాడు దాన్ని విడిచిపెడతారు మనకి తెలుసు కాబట్టి మీ పొరుగువాంది ఏది ఆశించకూడే అంటే దావిదు పొరుగువాంది ఆశించిండి అన్య అన్యులతో సవాసం చేయకుండా అంటే అన్య స్త్రీ సవాసం చేసిండేనా అన్ని విధాలుగా దేవుని వాక్యం ఎట్లా ఉందో దానికి అంత విరుద్ధంగా జీవించడం వలన ఆయన మీదికి శాపం తెచ్చిపెట్టుకున్నాడు అయితే దావిద్ రాజు ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను మీకు చెప్పాలనుకుంటున్నా త్వరగా ఈయన యూద గోత్రికుడు ఇట్లా నాతాను ప్ర ప్రవక్త వచ్చి చెప్పడం వలన ఈయన ఏం చేసిన ఇక్కడ చూడండి పదమూడవ వచనంలో నేను పాపము చేసి అని దావిదు నా అనగా నా తాను నీవు చావకున్నట్లు యోహోవా నీ పాపము పరిహరించను అయితే ఈ కార్యము వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలిగజేసివి ఇది నేను నేర్చుకున్న పాయింట్ దేవుని బిడ్డలు పాపం చేస్తే అనిలు ఏమంటారు తెలుసా పోవే పో ఏం చెప్తున్నా నాకు మాటలు అంటాడు నీ జీవితమే సరగలేదు నువ్వు నాకొచ్చి చెప్తావో వాక్యం అంటారు అర్థమైతుందా అట్లా జీవించడం వలన ఒక ఆత్మ రశించిపోతుంది నువ్వు చెప్పలేవు మనుషులే నువ్వు పక్కింటు కొట్లాడుతావుంటే వాడికి చెప్తే వాక్యం ఏంబో ఏమి చెప్తున్నప్పు అంటాడు అంటాడా లేదా నీ జీవితం ఏం మనసు లేదు కొట్లాడుతుంటావు నువ్వు నాకు వచ్చి వాక్యం చెప్తావా అంటాడు వాడు కాబట్టి నువ్వు ఎట్లా జీవించాలా ఎంత జాగ్రత్తగా జీవించాలా అన్న విషయం మీకు వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ప్రభు ఇవన్నీ కావాలని నిన్ను పరిశీలించడం కొరకు పరీక్షించడం కొరకు ఈ సమస్యలను పర్మిట్ చేస్తాను నీ జీవితంలో ఇది నువ్వు గ్రహించలేరచ్చు దీని నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఇప్పుడు దావిదు ఏం చేసిండో అది నేర్చుకోవాలి మీరు ఆయన ఏం చేసిండు తెలుసా గోనె పట్ట కట్టుకున్నాడు బట్టలు రాజ రాజుల ధరించిన బటలని విప్పేసిండు గోనె సంచి కట్టుకున్నాడు బొర్లుతున్నాడు బూర్దలు ఉపాసముండి ప్రార్థన చేస్తున్నాడు నన్ను క్షమించు బ్రవ్వా అని ఏడుస్తా ఉన్నాడు ఇక్కడ ఉంది మీకు ఆ వాక్యం ఏడుస్తూ ప్రార్థన చేశాడు దేవునికి అది అందుకే దావిద్ అంటే దేవునికి ఎంతో ఇష్టం అంత భయంకరమైన పాపం చేసినా గాని దావిదు పశ్చాత్తాపం ఎట్లా ఉంది అనేది ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఆయన రాత్రిరంతా ఏడుస్తా ఉన్నాడంట చూడండి పదిహేడు వర్షం దావీదు ఉపాసముండి లోపలికి రాత్రి అంతయు నేల పడి దేవుని బతిమలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి ఆయనను అతనిని నేల నుండి లేవన వచ్చిరి కాని అతడు సమ్మతింపక్క వాడితో కూడా భోజనము చేయక ఉండేను ఏడు దినములు ఏడు దినములు తినకుండా ఏడుస్తా ప్రార్థన చేసిండు ఆయన ప్రవ్వా నన్ను క్షమించిన ఆయన నేను చేసిన పాపము భరించరాని పాపం ప్రవ్వా నేను నీకు విరోధంగా చేసినాను పరలోకాన్ని కూడా విరోధంగా చేసినాను పరలోకం అంటే దేవుని బిడలకు సమూహాన్ని దేవుని బిడలకు కూడా ఇప్పుడు వీడు పోయి వానికి వాక్యం చెప్తే పోవా మీ వాళ్ళు ఎట్లున్నారు చూడుపో అంటారు మీ వాళ్ళు చూడుపో ఎట్లున్నారు క్రిస్మస్ మన రోజు నువ్వు వచ్చి నాకు వాక్యం చెప్తున్నావు చాలా కష్టం క్రైస్తవుల సాక్ష్యము చెత్తగా చెడిపోతుంది నువ్వేమో నడుము బిగించుకొని బహుబలం కలిగి వాణ్ణి పోరాడం అంటే నేను గుంజటోళ్ళు ఎట్లున్నారు బహు భయంకరంగా జీవిస్తున్నారు ఏం చెప్తాం చెప్పండి ఏ రోజు నువ్వు సాక్షార్థంగా జీవించలేకపోయినావు దేవుని బిడ్డలాగా నువ్వు పరిశుద్ధంగా జీవించలేకపోయినావు నీ ప్రార్థన జీవితము నేను మార్చలేకపోయింది నువ్వు పోయి ఎవరికన్నా వాక్యం చెప్తే ఉదయం చదవ వింటున్నావు మనం శిష్యులంగా చేయమంటే నువ్వు ఎంత జాగ్రత్తగా జీవించాలా పావులు ఎంత జాగ్రత్తగా జీవించింది ఎక్కడిపైన గానీ ఈ లోకపో మనుషులతో జీవిస్తున్నప్పుడు వాళ్ళకి సువార్త చెప్పండి కానీ ఆయన ఎక్కడుంటో పాపం చేసినట్టు మనం చూడము ఎందుకంటే ఏ స్లోని ముఖాముఖిగా చూసిన పాపం చేయలేడు అది నేను మరోసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా నువ్వు పాపం చేయలేవు పాపం నీ దగ్గరికి వచ్చినా కూడా దాన్ని అసహించుకుంటావు నేను చెప్తున్నాను అటువంటి సేవకులు ఈరోజు లేరు నేను చెప్తున్నా రహస్యంగా పాపం చేసేవాళ్ళు అనిపిస్తారు నీకు వాళ్ళ ఎదుట నిలబడి నువ్వు కూర్చుంటే జ్ఞాపకం చేస్తు వీడి ఇట్లంటోడనే నువ్వు నోటికి బయటికి చెప్పావు నీకుంటుందా వివేచనవరం సేవకులలో కొందరం అని తెలుసు అది ఉంది నువ్వు వాళ్ళ ఎదుట నిలబడితే వాడు వాడి హృదయం ఎటువంటిదో నీకు తెలిసిపోతూ ఉంటుంది కానీ నువ్వు బయటికి చెప్పావు దేవు నీకు ఎందుకు చూపిస్తుంది అంటే వీడి తను జాగ్రత్తగా ఉండు వాడి సావాసాలు పోతే నీ పరిశుద్ధత పోగొట్టుకుంటావు నువ్వు ముద్ద అంత మంచి కొంత పులిసిన ముద్దని తెచ్చిపెట్టుకుంటే పులిసినది కొంచెమున్న మంచి పిండి ముద్దని చెడగొడుతుంది అది ఆ మంచి ముద్ద కొంచెం ఉన్న పులిసింది ఇంత ఉన్నా కాని ఆ మంచి ముద్దని అంత పులిసిపోతా పుల్టా కావాలా కదా మంచి ముద్ద ఇంత చెడిపోయిన ముద్దని మంచిగా చేయొచ్చు కదా ఎందుకు చెప్పండి ఒకటే టికెట్ అది అది చేయలేదు అది ముందుకే అది చెడగొట్టాల్సింది కాని దాని తర్వాత మంచిది కాదు పులుపుని తీసి పడేసేయాలి మనం దాని దగ్గర రానియకుండా ఉంటేనే నీ ముద్ద పరిశుద్ధంగా ఉండగలదు అంటాడు పౌరు భక్తుడు నీ జీవితము పిండి ముద్ద నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతనే నువ్వు మంచి రొట్టెలాగా తేరగాలవు పేద పాట పాడతారు మీ చేతిలో రొట్టెనని మీకు ఒకటి అర్థమవుతుందా మీరు పాట పాడుతున్నారు కానీ అదే అంటే పాడమన్నారు కాబట్టి పాడుతూ ఉంటాము అలా ఏముందో అర్థం చేసుకున్నారా ఏసు ప్రభు మీరు తెలుసా నన్ను విరిచేసే నన్ను విరిచేయి దావిద్రాజ్ ప్రార్థన అట్లుంది నన్ను విరిచేసేయి నేను ఇది భరించలేకపోతున్నా నేను చేసిన పాపం ఎందుకు చేసినాను ప్రవ్వా ఎందుకు చేసినాను ప్రవ్వా అని రాత్రి అంతా వేదన పడతాడు ఇంత చిల్లర పాపం ఎట్లా నేను చేయగలను ఇంత చీప్ గా జీవించగలను అని ఏడుస్తాను రాత్రి అంతా మనం అట్ల ప్రార్థన చేస్తున్నావా మన ఏడు పట్ల ఏడు దినాలు ఆయన చేసినాక చూడండి పాప చనిపోయింది దేవుడే పాపని చంపినట్లు అక్కడ చాలా తేటగా ఉంది వాక్యం నేను కొన్ని సంవత్సరాల క్రితము ఈ వాక్యం ధ్యానించిన ప్రభావా ఆ బిడ ఏం చేసింది ప్రభు ఆ బిడ్డ ఏం చేయలేదు కదా కోపం తొమ్మిది నెలలు ఆ బిడని నువ్వు బ్రతికింపజేసి ఈ లోకంలోకి వచ్చినాక తీసుకొని ఏమంత మంచిగా అనిపించలేదు ప్రభావా నాకు అదే నీ నాకో కూడా సలహా ఇచ్చేటోడు దేవుడు అనాల నువ్వో కూడా నాకు సలహా ఇచ్చేటోడివి అనాలా లేదా దేవుడికి సలహా ఇచ్చేవాడు ఎవరు చెప్పండి వాక్యం ఉంది అట్లా దేవుడికి ఇచ్చేవాడు ఎవరు చెప్పండి నేను సలహా ఇస్తాను కానీ నాకు ఎందుకో జాలి అనిపిస్తుంది ప్రభువా ఆ బిడ్డ జీవితము ఆ బిడ్డ ఏం తప్పు చేయలేదు కదా తల్లిదండ్రులు ఆ స్త్రీ పాపం చేసింది ఈ రాజు పాపం చేసిండు ఆ పాప బుట్టింది ఆ పాపని తొమ్మిది నెలలు బ్రతికింపజేసి బయటికొచ్చినాక చంపడం అంటే కొంచెం కష్టంగా ఉంది ప్రభువోడని అడిగితే నేను ఏం చెప్పాలి వానికి జవాబు కొందరు దొంగలు అటువంటియే ప్రశ్న అప్పుడు నువ్వు ఎట్లా జవాబిస్తావు చెప్పండి నాకు అప్పుడు దేవుడు చూపించింది ఆ పాప ఆ క్షణంలో చనిపోయిందనే నువ్వు దుఃఖపడుతున్నావు గాని ఆ పాప బ్రతికి ఉంటే ఆ పాప మీద ఎంత అనర్ధాలు ఉండేవి ఎటువంటి నిందలు మోసటంలో నీకు తెలుసా ఎవరు చూసినా మీ అమ్మాయి ఇటువంటిది మీ నాయన ఇటువంటి వాడు అనే అమ్మాయిని తిడుతా ఉంటే ఆ అమ్మాయి సచింద ఎవ్రీడే ప్రతిరోజు వస్తానే ఉంటుంది ఒక్కసారి చనిపోవడం బాగానే ఉంది కానీ పెద్దగా అయినాక నీకు కాన్షియస్నెస్ వచ్చినాక అంటే ఏమంటారు కాన్షియస్నెస్ అంటే తెలివి వచ్చినాక తెలివి వచ్చినాక ఎవరైనా తిడతా ఉంటే నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది కదా ప్రభు ఎంత దయాగలవాడు అనేది నేను అక్కడి నుంచి నేర్చుకున్నాను ఆయన ఎంత ప్రేమ గలవాడు ఎంత జాలి గలవాడు పసిపిల్ల అయితే ఎట్లన్నా పర్లోకానికి పోతున్నది వాక్యం పసిపిల్లలు చిన్నపిల్లలు నేను అట దేవుని రాజ్యము ఇలాంటి వారిదే కాబట్టి వాళ్ళు ఎట్లా పర్లోకానికి కాబట్టి అక్కడ ఉంటుంది అమ్మాయి కానీ దావిద్రాజు బహుగా ఏడుస్తున్నాడు తర్వాత పాప చనిపోయింది తిరిగి ఏడవ తినమన్నా స్నానం చేసుకున్నాడు పోయి అన్నం తిన్నాడు రాజరికం చేసిండు దాని తర్వాత కొడుకు పుట్టిండు ఆ కొడుకు పేరు ఓ చూడండి సార్ ఇరవై ఐదవలో యహోవా అతనిని ప్రేమించి నాతను అను ప్రవక్తను పంపగా అతడు యహోవా ఆగ్ఞని బట్టి ఎదిద్య అని అతనికి పేరు పెట్టాను దావిదికి బాకి పుట్టిన కుమారుని పేరు ఎదిద్య సొలమోని పేరే యదిద్య కన్ఫ్యూజ్ చేస్తారు సార్ మిమ్మల్ని చెక్ చేసుకుంటున్నారు మీరే నేను కాదు నేను ఎవరిని మిమ్మల్ని చెక్ చేసేవాడిని చెప్పండి సొలముని పేరు ఎదిద్య నేను చెప్పాలనా అక్కడ వాక్యం చెప్తుందా కాబట్టి మీకు తెలిసింది సొలమోన్ అని దావిదు పేరు పెట్టుకున్నాడు కానీ దేవుడు యదిద్య పేరు పెట్టిండు యదిద్య అంటే యహోవాకు ప్రియుడు యహోవాకి ప్రియుడు చూడండి దావిద జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం శ్రమల గుండా పోక తప్పదు కొన్నిసార్లు నువ్వు చేత్లే చేసుకుంటున్న శ్రమలు కొన్నిసార్లు ఈ లోకంలో నీ జీవితాన్ని ఉన్నత స్థితికి లేవక ముందు దేవుడే శ్రమలు కల్పిస్తూంటాడు పోనిస్తూ ఇదే గోత్రంలో పుట్టిన దానియల్ దానియలు దావిదు గోత్రికుడు దావిదు వంశంలో పుట్టిన వాడు చాలా మంది తెలియదు ఇది దాని మెషగ్ అభెజ్ఞ వాళ్ళు కూడా దావిదు గోత్రంలో పుట్టిన వాళ్ళు అంటే యూదా గోత్రంలో రాజుల నుంచి దానియల్ క్రింద చూస్తే మీరు చూస్తారు ఈ నలుగురు యవనస్తులు రాజకుమారులు యూదా రాజుల కుటుంబంలో పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళందరూ బహు భయంకరమైన శమల గుండ పోల్సి వచ్చింది దానియలు వచ్చింది దాని తర్వాత చద్రగ్ మిషగ్ అభ్యర్థులను ఎక్కడ వేసినారు అగ్నిగుండంలో వేసినారు అక్కడ నుంచి దేవుని బిడ్డలు అంతా మనం చూస్తా ఉంటాం దాని తర్వాత విజయం పొందుకున్నారు చివరిగా మన ప్రభు గురించి నేను కొంతసేపు చూపించి ఈ వాక్యాన్ని ముగిస్తాను ఇంకొక పది నిమిషాలలో ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తా యషాయ గ్రంథం నుంచి నేను మీకు ఒకరు చూపించాలని ఆశపడుతున్నా విరిగి నలిగిన జీవితము తండ్రికి దేవునికి ఎంత ఇష్టము అన్న విషయము ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేయాల ఆయన ఏ రీతిగా మన శ్రమను అనుభవించిండు దాని నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి అనేది ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తాను చూడండి యశాయ గ్రంథము యాభై అధ్యాయము ఈ భక్తుడు ఈ ప్రవక్త ఎష్యా ప్రవక్త యేశ్వర పుట్టక ముందే దగ్గర దగ్గర ఏడు వందల సంవత్సరాల ముందే సిల్వా దర్శనాన్ని చూస్తా ఉన్నాడు ఇది నేను నీ జ్ఞాపించాలనుకుంటున్నా దేవుని బిడ్డలు భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూడగలరు నీ కుటుంబానికి ఏం జరగబోతుందో నువ్వు చూడగలవు దాన్ని ముందుగానే క్యాన్సల్ చేసుకోగలవు నీ కుటుంబం మీదకి ఉపాధారం వస్తుందంటే నీకు బయలుపరిచినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా ఈ రోజు నేను ఏసుకృష్ణ దాన్ని క్యాన్సల్ చేస్తున్నా అని నువ్వు ప్రార్థన చేస్తావు ఎందుకంటే ఎదిరించుడు కదా ఎదిరించాడు కదా బలంతో దాన్ని ఎదిరించాల నువ్వు అపవాదిని వాడు మీ ఎదురు నుంచి పారిపోడు ఈ పాయింట్ నేను చెప్తాను ఎప్పుడు వాక్యం బైబిల్ వాక్యం చెప్తుంది సైతాని ఎదిరించకపోతే వాడు మీ ఎదురు నుంచి పారిపోడు కానీ నువ్వు కొట్లాడుతుంది సైతాంతం కాదు ఆ విషయం అర్థం చేసుకోవాలా మీరు కొట్లాడుతుంది సైతాంతని కాదు వాడి శక్తులతోనే వాక్యం కాబట్టి ఇక్కడ మన ప్రభు ఆయక యొక్క శిల మీద పడిన శ్రమని నువ్వు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ శ్రమలో నువ్వు ఉన్నావు అనేది నీకు చూపిస్తా చూడండి ఇప్పుడు ఇక్కడ యాభై మూడవ అధ్యాయంలో రెండవ వచనం నుంచి మనం చూస్తాము ఆయన జీవితం ఎట్లా ఉంది ఆయన పుట్టుక ఎట్లా ఉంది ఆయన జీవన విధానం ఎట్లుంది ఆయన మరణం ఎట్టుంది ఒకసారి చూడండి ఆయన లేత మొక్క వాళ్ళెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వాళ్ళెను అతడు ఆయన ఎదుట పెరిగను దేవుడు మన ప్రభు ఎట్లా పెరిగిండు తండ్రి ఎదుట అని చూపిస్తుంది ఈ వాక్యం తర్వాత అతనికి స్వరూపమైనను సొగసనను లేదు ఈ విషయం అర్థం చేసుకోవాలా ఎప్పుడైతే శిలో మీద పడుతుండో శ్రమ ఆయనని చూడలేకపోతున్నారు మనుషులు మనుషులు చూడలేనని వాళ్ళగా ఉందని వాక్యం అతనికి స్వరూపమైనను సొగసనను లేదు ఎందుకంటే మన పాపములు మన శాపములు మన రోగములన్నీ ఆయన భరిస్తున్న శిల మీద అవన్నీ లోకంలో ఉండే ప్రతి పాపమునైనా భరిస్తే ఆయన ముఖం ఎట్లా తయారవుతుంది చెప్పండి వికారంగా తయారైతుంది కాబట్టి ఇక్కడ ఏముంది చూడండి మనము అతన్ని ఆపేక్షించినట్లుగా అతని ఎంతో స్వరూపం లేదు అతడు త్రునీకరింపబడ్డవాడు ఈ పాయింట్ అర్థం చేసుకోవాలా మనలో ఎంతో మంది త్రుణీకరింపబడ్డ వాళ్ళం ఈ లోకంలో ఎంతో మంది త్రునీకరింపబడ్డ వాళ్ళం మనం అందరం ఆయన ఎట్లయితే త్రుణీకరింపబడిండో నువ్వు నేను కూడా తృనీకరి బంధువులు తృణీకరించారు కుటుంబకులు తృనీకరిస్తున్నారు స్నేహితులు తృణీకరిస్తున్నారు ఈ సంఘం తృనీకరిస్తుంది కానీ ఈ విషయం అర్థం చేసుకోవాలా నిన్ను తృణీకరించక ముందు నీ దేవుని తృణీకరించింది నీ ప్రభుని తృణీకరించింది లోకం కాబట్టి ఆయన ధృవీకరించింది కాబట్టి నిన్ను కూడా ధృనీకరిస్తుంది నువ్వేం దుఃఖపడద్దు నాకు ఎందుకు ఇట్లా ప్రభువా నాకు ఎందుకు ప్రభు అని ఏడవద్దు ఎందుకంటే ఈ రోజు ఈ వాక్యం అర్థమైంది నిన్ను ఎవరైతే త్రునీకరిస్తున్నారో నువ్వు అర్థం చేసుకోవాలా ఈ రోజు ఈ వాక్యం నా జీవితంలో నెరవేరింది జీవం నాకు వచ్చింది ఇప్పుడు దీని తర్వాత నాకు విజయం అర్థమవుతుందా నువ్వు డిప్రెస్ కావద్దు నువ్వు కృంగిపోవద్దు ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది నువ్వు కృంగిపోవద్దు నేనేం ఎంత ఎంత ప్రార్థనలు చేస్తున్నా ఏమైపోతుంది ప్రవ్వ నాకు ఎందుకు ఇట్లా ప్రవ్వా అని నువ్వు అనుకోవద్దు ఇవి నెరవేరుతున్నాయి ఈ వాక్యాలీ జీవితంలో ఎందుకంటే ఇంట్లో జీవం ఉంది చూడండి మనుషుల వలన విసర్జింపబడ్డవాడు ఇతను ఏస్ ఆయన సృష్టికర్త ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆ ఆధిక్యతను విడిచిపెట్టి సామాన్య మనిషిలాగా పుట్టింది లోకంలో అదే తగ్గింపు జీవితం అంటే అంత గొప్ప సృష్టికర్త ఒక సామాన్య మనిషిలాగా పుడితే నేను కొంతకాలం కిందట ఒక విషయం చూపించిన లూకాసు వార్తలో మొదటి ధ్యానంలో దూతలు కొన్ని కోట్లాది కోట్లాది సంవత్సరాల నుంచి ఈయన ఎవరు అని ఎదురు చూస్తున్నారంట ఆయన సన్నిధిలో ఉంటే నన్ను ఎందుకంటే వెలుగు ఆయన వెలుగుని ఎవరు చూడలేరంట కాలిపోతారంట అందుకే మోసే చూసా నువ్వు చూడలేవు సచ్చిపోతావు నువ్వు నన్ను చూడలేవు ఎందుకంటే నేను సూర్యుని సృష్టించిన వాడిని నేను నేనెంత వెలుగుమయా ను సూర్యుని కండాలో ముఖం కండాలో పెట్టి చూడలేవు నువ్వు సూర్యుని మరి ఆ సృష్టిని ఆ సూర్యుని సృష్టించిన వాడిని నువ్వు ఎలా చూడగలవు చూడలేవు మోసే చచ్చిపోతావు నువ్వు అనవసరంగా మండిపోతావు కాబట్టి ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా ఆ దూతలు సెరాఫులు అంటాం వాళ్ళని ఆరేసి రెక్కలు రెండు రెక్కలతో కళ్ళు మోసు కప్పుకున్నాయి రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని తక్కిన రెండు రెక్కలతో ఎగురుతా ఉన్నాయి ఆయన సన్నిధిలో ఆయన ఎదుట ఆయన అక్కడ ఉన్నాడు సింహాసనం మీద కూర్చొని దూతలు ఎగురుతున్నారన్న చుట్టూ కానీ చూడలేరు నాకనిపించింది ఏం బాధ ఇది దూతల బాదా తివారాత్రంలో కోట్లాది కోట్లాది సంవత్సరములు ఆయన సన్నిధిలో ఉంటూ కూడా ఆయన చూడలేకపోతున్నాయి ఆయన వెలుగుని భరించలేకపోతున్నాయి కండ్లతో కళ్ళు విప్పితే చచ్చిపోతాయి అవి అంత ఆ దేవుడు ఏసుడవు ఆయన చూడలేవు కానీ ఆయన ఈ లోకంలో పుట్టబోతుండు అన్న విషయం తెలుసుకున్నప్పుడు ఈయన ఎవరు ఇన్ని వేల సంవత్సరం మేము చూడలేకపోయినాం ఈ రోజు చూడాలనేసి లూకాసు వార్తలు ఆ దూతలు చూసి ఆశ్చర్యపోయినాయట ఈయన ఇన్ని కోట్లాది సంవత్సరం నుంచి మేము చూడలేని సామాన్య మనిషిలాగా పుట్టిండు అని ఆశ్చర్యపోయినందుకు వాక్యం నేను చూపించాను కొత్త కాలం కింద ఆయన పుట్టుక టైంలో అట్లా ఉంటుంది ఎవరు చూస్తారా క్రిస్మస్ పండుగ రోజు అట్లా ఎవరు చూడరు కాబట్టి చూడండి అటువంటి గొప్ప దేవుని కలిగిన నీవు ఆయన ఎక్కడున్నాడో తెలుసా ఆయన స్వీకరించినప్పుడు నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు అనుకున్న విషయాలు ఎందుకు జరగవు చెప్పండి ఎందుకు జరుగుతులేవు తెలుసా ఆయన నీ హృదయంలో ఉంటే నువ్వు ఎక్కడో వెతుకుతున్నావు ఆయనని అది పాయింట్ చెప్పాల్సింది ఆయన నీ హృదయంలో ఉంటే నువ్వు ఎక్కడో వెతుకుతున్నావు ఇంకా పైన ఎక్కడో వెతుకుతున్నావు ఇంకెక్కడో పరిగెత్తుతున్నావు కానీ ఆయన నీ హృదయమే ఉండడన్న విషయం గ్రహించినప్పుడు నీ హృదయంలో చూసుకో ఆయనతో సంభాషించక్కడ అతని తను కలుసుకో ఇది నా పరిస్థితి ప్రభువా ఇప్పుడు నేను విజయం పొందాలని ఆశపడుతున్నా నేను సిద్ధంగా ఉన్నా నా తను మాట్లాడు సమయాల గురించి మనం చూస్తా ఉంటాము సమయలు బాలుడుగా చిన్నగా ఉన్నప్పుడు నిద్రపోతున్నాడు తల్లి విడిచిపెట్టేసింది చిన్నప్పుడే వాడిని పాలు విడిచి అంతే కదా పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను తీసుకుపోయి మందిరంలోప చెప్పేసింది ఏలి పండుకున్నాడు యాజకుడు మంచిగా నిద్రపోతుంది గాఢ నిద్రలు సమయలకి దేవుడు వచ్చి అని అప్పుడు సమయలు ఏం చేసింది తెలుసా లేసి పరిగెత్తిండి పరిగెత్తి తండ్రి ఏలి ఏలి తండ్రి తండ్రి పిలిచిన వాడి అంటే లేదు నేను పిలవలేదు అయినా పోయి పండుకో అంటున్నాడు రెండోసారి మళ్ళీ దేవుడు మాట్లాడతాడు సమయలు మళ్ళా పరిగెత్తి ఉండే ఏలీ దగ్గరికి చూడండి ఈ విషయం నేను మీకు చెప్పాల్సి వస్తుంది ఏలీ దగ్గర పోయి రెండోసారి ఆడుతుంది తండ్రి పిలిచినామంటే నేను పిలవలేదు అన్నాడు అర్థమైపోయింది దేవుడు విని పిలుస్తున్నాడు కానీ ఈ విషయం నేను కొంచెం కష్టమే చెప్పడం మీకు కానీ చెప్పక తప్పదు ఇక్కడ ఎవరు ఇంపార్టెంట్ చెప్పండి సమయానికి సలహా ఇచ్చింది ఎవరు నేను చెప్పినట్లు చెయ్యి దేవుని ఇతను మాట్లాడతాడు అని సలహా ఇచ్చింది ఎవరు పోయి చెప్పు చిత్తం ప్రవ్వా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని అడుగు అని చెప్పమంటాడు అది ఇచ్చింది చెప్పండి సలహా ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా ఈ లోకంలో కూడా అంతే కొంతమంది దైవ దేవుడు నీ జీవితంలో అట్లా నడిపిస్తాడు కాని నువ్వు వినకపోతే నీ బాధ అర్థమైతుందా నువ్వు వినకపోతే నువ్వు అనుభవించాల్సి వస్తుంది ఎయిలీలాగా ఎవరినొక నీ పంపిస్తాడు సమయంలాగా నువ్వు ఉన్నావు నువ్వు అర్థం చేసుకుంటే లేవు దేవుని స్వరమా కాదా అని ఈరోజు క్రైస్తవ జీవితం అంతే ఆయన మాట్లాడే టైంకి నువ్వు ఎక్కడో పోతున్నావు నువ్వు అంత ప్రార్థన చేసినావు ఉపాసం ఉన్నావు ఆయన మాట్లాడే టైంకి తొలగలేసి ఉద్యోగంకి వెళ్ళిపోయినావు నువ్వు పోగొట్టుకున్నావు చాలా విషయాలు ఆయన అందుకే ఓర్పుతో కనిపెట్టుకోవాలా వాక్యం ఎడతెగక ప్రార్థించమన్నాడు అందుకే వాక్యం మెలకువుగా ఉండి ప్రార్థించాను ను ప్రార్థన చేసిన నిద్రపోతే అప్పుడు వస్తాయనా ప్రకృతి సజ్జంగా చెప్తున్నా నేను ఎప్పుడు ఆత్మలో మేల్కొని ఉండాలా మనం అన్న విషయం జ్ఞాపకం చేస్తాడు ఆయన స్వరం విన వింటున్నావు కానీ ఇది ఆయన స్వరమా కాదా అందుకే ప్రవ్వా ఈ చెవులు బూసే నా ఈ లోకాతీతమైన చెవులు నా నాకు ఆత్మీయమైన చెవులు కావాలా నేను నీ స్వరం వినాలంటే నాకు ఆ చెవులు కావాలా నాకు ఈ కన్నులు కాదు ప్రవ్వా నాకు ఆత్మీయమైన కన్నులు కావాలా అప్పుడు నేను చూడగలను నాకు ఆ కనులు ఈ అన్న ప్రార్థన నీకు అవసరం మీరు లేదా పర్లోకపు దర్శనం చూడాలని దేవదూతలు నీతో వచ్చి సంభాషించడం నీకు ఇష్టం లేదా అదొక ప్రపంచం నిజంగా ఉంది దేవదూతలు వచ్చి పరిచయం చేసినా లేదా ప్రభు చెప్పండి ఇందాక చూసిన కొన్ని దేవదూత వచ్చిందా లేదా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళందరూ వచ్చి సంభాషిస్తా ఉన్నారు నీతో సంభాషించలేరు వాళ్ళు ఎందుకని నీకు తెలుసు ఇప్పుడు జవాబు వాళ్ళు సంభాషించే టైంకి నువ్వు ఎక్కడితో వెళ్లిపోయినావు అట్లా నిర్లక్ష్యమైన జీవితం ఆయన స్వరం విని కూడా గ్రహించలేని స్థితిలో ఉంది క్రైస్తవత్వం మీద ఇక్కడ ఉంది స్వరం ఈ వాక్యాలన్నీ నీ కొరికే చెప్పబడ్డాయి కన్ను నువ్వు వీటిని వింటలేవు ఎన్నిసార్లు తృణీకరిస్తున్నావు వీటిని ఈ దినం స్వీకరించి నీ జీవితాన్ని మార్చుకో నీ కుటుంబంలో సమాధానం వస్తుంది అద్భుతాలు నువ్వు చూడగలవు నీ జీవితంలో ఈ టైంలో ఈ టైంలో నేను చెప్తున్నా మా తమ్మునికి లాస్ట్ తమ్మునికి ఎప్పుడు ఫిట్స్ వచ్చాడు వాడు ఫిట్స్ వచ్చినాయంటే ఇంకా వాడు రెండు మూడు రోజులు ఇవ్వని గుర్తుపట్టాడు ఒక్కసారి ఫిట్ వస్తే ఇరవై నాలుగు గంటలు మెమరీ ఒక్క రోజు ఫిట్స్ ఫిట్స్ వస్తే ఇరవై నాలుగు మెమరీ ఉండదు అసలు గుర్తుపట్టాడు మనుషుల అట్లా రెండు రోజులు గుర్తుపట్టాడు దాని తర్వాత ప్రార్థనల ద్వారా మంచిగా అయిపోయాడు లైఫ్ సెటిల్ అయిపోయింది పెళ్లి చేసుకున్నాడు పిల్లలు పెద్ద ఇల్లు కట్టుకున్నాడు ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయింది పిల్లలు హైదరాబాద్లో అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక దినం వరకు నీకు అది ఉంటుంది నువ్వు స్వరం గ్రహించకపోతే దానికి తగిన జవాబు నీకుండదు అర్థమవుతుందా కానీ నీకు ఎవరో చెప్పాల్సి వస్తుంది ఏలీ లాంటి వాళ్ళు నువ్వు ఏలీని తురిని కలిస్తే నీ పరిస్థితి అర్థమవుతుందా మీకు నేను చెప్పే మాట ఎవడో ఏలి నాకు తెలియదు మీ జీవితాలలో ఎవడో చెప్తున్నాడో మీకు తెలియదు కానీ స్వీకరించే బాధ్యత మీ జీవితానికి విడుదల పొందాలంటే మీరు కాబట్టి ఇది మనం తీర్మానించుకుందాం ఆయన శ్రమ ఎట్లా ఉందనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కొంచెం ఇంకొక రెండు నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను వాక్యాన్ని వ్యసన క్రాంతుడు వ్యసనక్రాంతుడు అంటే చెడు అలవాట్లు ఆయన మీద బడ్డాయి అక్కడ చెడు అలవాట్లు శిలో మీద ఆయన ఉంటే మన చెడు అలవాట్లు ఆయన మీద పడ్డాయి అంట ఆయన భరించి వాటిని కాబట్టి నీకు చెడు వాటి ఉండడానికి వీలెదు నువ్వు విడిచిపెట్టచ్చు బ్రదర్ నేను త్రాగుడు విను మానలేకపోతున్నాను బ్రదర్ ఈ వాక్యం విను వ్యసన క్రాంతి ఆయన తరైండు నీ కొరకు అంటే నీ అలవాటు ఆయన కాబట్టి ఇప్పుడు నీకు లేదు నువ్వు ఆ వాక్కు చెప్పినప్పుడు వాణిలో ఆ కార్యం జరుగుతుంది ఇది జీవం కాబట్టి ఈ జీవము వాడి జీవితంలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి వాడు త్రాగుడు నుంచి విడదలబు అట్టాడు అతడు మనుషులు చెడనులని అతడు తృణీకరింపబడ్డవాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను నీ రోగంలో నేను భరించిన సెల మీద చెప్తుంది నిశ్చయముగా కాబట్టి ఇది నా తీర్మానించుకో ప్రభావా నా రోగం అక్కడ భరించినావు నా బిడ్డల రోగం నువ్వు భరించినావు నా కుటుంబీకుల రోగమును ఆడ భరించినావు నేను ఇప్పుడు విడుదల నేను సిద్ధమున ప్రభావ అతను నేను రెడీగా ఉన్నాను ప్రభు అతను మాట్లాడు అన్న ప్రాధాన్యత అవసరం ఈరోజు తీర్మానించుకో మీరు అనొచ్చు ఇంతగా చెప్తున్నావు ప్రభు బ్రదర్ ఇది సాధ్యమా ఈ రోగం నుంచి విడవ పొందొచ్చా ఈ లోకపు జ్ఞానం చెప్తుంది లేదని కానీ ఈ జ్ఞానం చెప్తుంది సమస్తమైన సాధ్యం అది ఎటువంటి రోగమైన గాని అది నిన్ను విడిచిపెట్టిపోక తప్పదు ఈ వాక్యం వాడినప్పుడే ఇది సీక్రెట్ ఇది విడిచిపెట్టి మనుషుల జ్ఞానాలు వాడుతానో డాక్టర్ల జ్ఞానాలు వాడుతున్నావు హాస్పిటల్ జ్ఞానాలు వాడుతున్నావు వాడు వీడు చెప్పిన జ్ఞానాలు వాడుతానో ఎట్లా చెప్పాలో ప్రభు వీళ్ళకి నీకు ఏలి అనేవాడు ఒకడు అవసరం దేవుడిని తను మాట్లాడుతున్నాడు కానీ నువ్వు దాన్ని గ్రహించలేకపోతున్నావు ఎలిని వాడు చెప్పాల్సి నీకు ఎవరా ఏలిని వాడిని తీర్మాని గ్రహించాల్సిన కూడా బాధ్యత నీదే ఈ దినం కాబట్టి ఆయన శ్రమను అనుభవించిన వాడు మన వ్యసనంలను మన వ్యసనంలను వహించను అయినను మొత్తబడిన వాడు గాను దేవుని బాధింపబడ్డ వాడి గాను శ్రమనుందిన వాడి గాను మనము అతనిని ఎంచితేమి మన అతి క్రమములను ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం క్లోజ్ చేస్తే నేను దీంతో మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడను తప్పదు మనకి వేదన ఆయన గాయపరచబడ్డాడు నీ కొరకు నీ పాపముల కొరకు ఆయన దెబ్బలు తినాడు వాక్యం ఇది గ్రహించినప్పుడు ఎంతగా పశ్చాత్తపడి రాత్రి అంతా ఏడవాల ఏడవాల నాకు రక్షణ కలిగించిన కొరకు ఆయన ఎంతగా శ్రమను అనుభవించిన నువ్వు రాత్రి అంతా ఏడవాల్సిందే ఈరోజు అటువంటి ప్రాధాన్యత నీకు అవసరం ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఏడవక ఏడ్చి ప్రార్థన చేయక ఒకసారి జ్ఞాపకం చేసుకో నువ్వు నలిగిన హృదయం ఈ రోజు ఒకవేళ దేవుడు వచ్చి ప్ర బిడ్డ నీకు ఏం కావాలన్నట్టే నువ్వు ఏం అడుగుతావు చెప్పండి నాకు కారు కావాలా ఇల్లు కావాలంటావు అంతేనా నా బిడ్డలు బాగా కావాలా నాకు భర్త బాగా కావాలా ఇవే అడుగుతావు కానీ నేను చెప్తున్నా మీకు ఏం అడగాలను సొలమోన్ లాగా నాకు జ్ఞానం కావాలా ప్రవ్వా అని అడగవు ఎందుకంటే ఏ ఉంటే జ్ఞానం ఉన్నట్టే కదా నీకు కావాల్సింది ఏం తెలుసా విరిగి నలిగిన హృదయం ప్రవ్వా నా జీవితంలోకి వెళ్ళి దాన్ని తీయకు ప్రవ్వ నేను విరిగిన వాని వల్లే జీవితాంతం ఏడుస్తూ ప్రార్థన చేయాలా అటువంటి హృదయం నాకు అనుగ్రహించు ఎందుకంటే ఏసులం అట్లా ఏడ్చిండు యరుశలేంకి అల్లా వాళ్ళని చూసి ఆ గొప్ప జనసాన్ని చూసి ఏడ్చెట్టుడు గొప్ప దేవుడు మనుషులను చూసి ఏడుస్తా ఉన్నాడు ఎట్ల వీళ్ళని రక్షణ కనిపించాలా ఎట్ల వీళ్ళని తండ్రి దగ్గర తీసుకొని రావాలా అని ఏడ్చేవాడు ఆ ఏడుపు మాయమైపోయింది చర్చ స్థలం ఈరోజు లేదు దేవుని బిడలలో దేవుని సేవకులలో ఏడ్చే ప్రార్థ చేసే వాళ్ళు ఒకడు నేను చూడను నేను చూడను అవసరం లేదు నేను ఎందుకు మీ ఇంటికి వచ్చి చూడాలి మిమ్మల్ని దేవుడు చూడాలి కదా దావిదు ప్రార్థన చూసి ఆయన ఏడుస్తున్నాడు రాత్రి అంతా ఆయన చేసిన తప్పిదానికి తగిన ప్రతిఫలం ఆయన అనుభవిస్తున్నాడు ఆయన చేసిన ఒక్క పాపం వలన ఆయన కుటుంబం మొత్తం చిన్నభిన్నమైపోయింది రాష్ట్ర కొడుకులు ఒకరినొకటి చంపుకున్నారు భయంకరమైన తన కూతురు ఎంతగా శ్రమ అనుభవించాల్సి వచ్చిందో బాధ నాకైతే నేను అది ఏడ్చుకున్న ఎన్నిసార్లు అని చూసి ఎంత వేదన అనిపించిందో నాకు ఆ సొలమోన్ తర్వాత పుట్టినాక సొంత అన్నం చంపిస్తాడు సొలమోన్ అందరు గొప్పడు అనుకుంటా గురించి గాని సొలమోన్ గుణగనం తర్వాత తెలుస్తుంది తన సొంత అన్నన్ని చంపిస్తాడు ఎందుకంటే వీడు నాకు ఛాలెంజ్ నాకు సింహాసనం రానియకుండా వాడున్నాడా వాడు జరిగితే నాకు సింహాసనం వస్తుంది సరే నేను చెప్పేది ఏంటంటే చూడండి దావిదు పాపం వలన మొత్తం డిస్టర్బ్ అయిపోయింది లైఫ్ అంతా చివరి వరకు దుఃఖంలో తన మరణంలో మునిగిపోయింది ఆయన చివరికి కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం నువ్వు మటుకు అటువంటి తప్పిదం చేయొచ్చు పాపం అంటే నీకు అసహ్యం పుట్టాలా యవనస్తుల గురించి మాట్లాడుతున్నా ముఖ్యంగా లవ్ మ్యారేజెస్ ని అసహించుకోవాలా ఎందుకంటే లవ్ మ్యారేజ్ అనేది లష్టతో కూడింది నేను చెప్తున్నా నేను ఎప్పుడైతే స్ట్రైట్గా చెప్తాను ఎందుకంటే నేను కూడా అనుభవం కూడా పోయిన కాబట్టి చెప్తున్నాను నేను కానీ నేను ఎదుర్కొన్నా కాబట్టి నేను మీకు చెప్తున్నాను వాటిని నేను కూడా మీలాగనే కాలేజీలో పోయినని హైయర్ స్టడీస్ చదివినవాడిని అటువంటి శోధనలు నాకు కానీ నేను ఎదుర్కొన్న వాటిని అది ప్రభు వల్ల సాధ్యం నాకు అయింది నేను ఇటువంటి పాపం నేను చేయను ఎంత బలవంతం చేసినా నేను చేయను అని తీర్మానించుకున్నాను కాబట్టి ఇదేనా ప్రభుని నిలబెట్టగలిగింది కానీ మీరు తీర్మానించుకోవాలి యవనస్తులు యవనస్తు మీరు తీర్మానించుకోవాలి ప్రభు జీవిస్తారా కాంప్రమైజ్ అయిపోతారా ఈ లోకంతో నేను కాను నేను కాలేను అని తీర్మానించుకోవాలా ఎట్టి పర్స్ నేను కాంప్రమైజ్ కాను అర్థమవుతుందా నేను ఇందా కొంత కాలం కిందట ఒక సాక్ష్యం ఇచ్చిన ఈ యవనస్తునికి పెళ్లి చేసే క్రైస్తవుడే పెళ్లికి పెళ్లి చేసుకోమంటే ఒక్క యవనస్త్రాలు ముందుకు రాలే పెళ్లి చేసుకొని పెద్ద జాబ్ అబ్బాయిది చాలా పెద్ద పోస్టులు ఉన్నాడు మంచి విశ్వాసి మంచి పాటలు పాడతాడు మంచి మ్యూజిక్ వాయిస్తాడు చూడడానికి హ్యాండ్సాంగ్ ఉంటాడు అబ్బాయి కానీ యవనస్త్రాలు ఒక్క స్త్రీ కూడా క్రైస్తవరాలు ఎన్ని చర్చిలు చూసినాం మేము ఏ చర్చ్ స్త్రీ కూడా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని రాలేదు ఎందుకంటే వాళ్ళ తమ్ముడు కొంచెం మెంటలీ అబ్నార్మల్ ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆ తమ్ముడితో తమ్ముడితో పాటు ఉండాల్సి వస్తుంది కదా అందుకు ఏ విశ్వాసి ముందుకు రాలి పెళ్లి చేసుకుని నేను ఫస్ట్ టైం చెప్తున్నా ఎప్పుడు చెప్పలే ఈ విషయం ఈ లోకంతో సమాధాన యవన స్త్రు మంచి మంచి చర్చలు గురించి నేను చెప్తున్నా మంచి మంచి విశ్వాసుల చర్చల గురించి చెప్తున్నా ప్రతి యవన స్త్రీ ఈ లోకాన్ని ఆశించింది మంచి ఉద్యోగం కారు బిల్డింగ్ అన్ని ఉండే మంచి కంఫర్టబుల్ లైఫ్ ఉండాలా అని ఆలోచించింది కానీ ఒక కుటుంబంలో పోతే నాకు శ్రమ ఉంటది నేను ఈ శ్రమ గుండా పోవాల్సి వస్తుంది నేను తీర్మానించుకున్నాను ప్రవ్వా అని ముందుకు రాలే సిగ్గు కలిగించడానికి వాళ్ళందరి కొరకు ఒక అన్యస్త్రీ ముందుకొచ్చి పెళ్లి చేసుకుందానని ఒక అన్యస్త్రీ అంటే ఒక హిందువు అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా నేను చూసుకుంటా వాళ్ళ తమ్ముని కూడా నేను చూసుకుంటా ఈ ఈ గుణగణము క్రైస్తవులకు ఉండాలనా లేదు ఈరోజు నేను చెప్తున్నా ఎంతకంతకి చెడిపోయిందని ఎందుకు చెప్తున్నాను మీకు అర్థం చేసుకోండి క్రైస్తవ జీవితంలో ప్రార్థనలు లేవు పాటలు వర్షిపు అంతే ఏడ్చి ప్రార్థన ఇచ్చేటోడు ఒక్కడు ఒక ఆత్మ నశించిపోతుంది అని ఏడ్చేటోడు ఒక్కడు లేడు ఈరోజు భూమి మీద విశ్వాసం ఉండదు ఏసు వచ్చే టైంకి నీలో నాలో ఉంటదా అది సవాల్ ఈరోజు కాబట్టి ఈ వాక్యం నేను ముగించక ఆయన మన దోషములను బట్టి నల్లగొట్టబడను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వచ్ఛత కలుగుచున్నది నీ జీవితంలో స్వస్థత ఈ రోజు రావాలా అంటే ఈ వాక్యం జ్ఞాపకం చేసుకో ప్రభావ మీరు పొందిన గాయల చేత నాకు స్వస్థత నా బిడ్డలకు స్వచ్ఛత నా కుటుంబానికి స్వచ్ఛత నా సంఘంలో స్వచ్ఛత ఈ ఈ ప్రార్థన నీకు అవసరం ఈరోజు ఈ వాక్యాన్ని నేను స్వీకరిస్తున్న ఈ దినం ఈ వాక్యాన్ని నేను స్వీకరిస్తున్నాను నా జీవితంలో అద్భుతాలు జరిగించు నా జీవితంలో స్వసతాల్ చేయి ప్రవ్వా నేను నిన్నే స్థుతిస్తున్నా నిన్నే స్మరిస్తున్నా నీ నామాన్ని కీర్తిస్తున్నా నా జీవితాంతం నీ నీ తినే ప్రకటిస్తాను గురించి ప్రకటిస్తా అనేకులకు అనెంతో మంది సాక్షలిస్తున్నారు ప్రవ్వా నేను కూడా అట్లా సాక్షిస్తాను నా జీవితంలో నన్ను దర్శించు ప్రవ్వా ఈ దినం అన్న ప్రార్థన నీకు అవసరం కన్నీళ్లు విడిచి ప్రార్థించు ప్రవ్వా నువ్వు ఎక్కడెక్కడ పోయి ఏడుస్తా ఉన్నావు ఎవడో ఈ దినము యేసు ప్రభు సన్నిధిలో మోకాలుండి ప్రార్థించు ఉపశమనం పొందేంత వరకు విడిచిపెట్టలే ఏడు రోజులు ప్రార్థించిండు రాత్రి అంతా పగలు రాత్రి అన్నం తినకుండా స్నానం చేసుకోకుండా బూర్దలో ఆ బూడిదలో బొర్లాడుతూ రాత్రి ప్రార్థన చేసిండు యేసు ప్రభు రాత్రి ప్రార్థన చేసిండు ఆయన ప్రార్థన చేస్తుంటే తన శరణంలోని చెమట రక్తంగా మారింది రక్త బిందువులాగా బయటపడుతుంది ఎంతగా వేదన అనుభవించిండో మీరు అటువంటి ప్రార్థన జీవితం నీకు అవసరం ఈ రోజు ఆయన సిలోమర్నాని మరణాన్ని జ్ఞాపకం చేసుకో ఆయన ఎంతగా శ్రవణం దిండు ఆ శిలో మీద ఎవడు చూడలేని స్థితిలో ఉన్నాడు ఆయన మనుషులు చూడలేని వాని వల్లే ఉన్నాడు మన అతిక్రమం నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు మన వ్యసనంలను అతను వహించిండు అక్కడ శిలో మీద అవి ఈ క్షణం మీరు జ్ఞాపకం చేసుకోండి నీ రోగంలని అక్కడ భరించి ఆయన నీ వా అక్కడ భరించి నీ శాపంని అక్కడ భరించి మీ పూర్వీకుల నుంచి వచ్చిన శాపాలు కూడా ఆయన అక్కడ భరించిండు ఏదైనా నువ్వు వాటిని స్వీకరించాలా ఏస్ ప్రవ్వా నేను ఇది స్వీకరిస్తున్నాను ప్రవ్వా నా పాపంలో నువ్వు సెల మీద భరించినైనా నా శాపంలో నువ్వు శిల మీద భరించినా వేసాయా నా యొక్క వ్యసనంలో అక్కడ భరించినవు ప్రవ్వా నేను పడిన శ్రమలు నేను పడిన గాయాలని మీరు నొందినారు ప్రవ్వా దాన్ని బట్టి మీకు ఎంతో బంధనాలు ఇప్పుడు నేను సిద్ధంగా మాట్లాడు ప్రవ్వా నా జీవితాన్ని దర్శించు ప్రవ్వా నా కుటుంబంలో సమాధానం తీసుకుని రా ప్రవ్వా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాను ప్రవ్వా నా తను మాట్లాడు అన్న ప్రార్థన ఈ దినం చాలా అవసరం మీరు ఇటువంటి ప్రార్థన చేసుకోకుండా వెళ్ళకండి ఇంటికి ఈ దినం మీ జీవితాన్ని ప్రభు సమర్పించుకోండి నువ్వు ఇంకా నిర్లక్ష్యం చేస్తే ఈ రాత్రి ఎట్లుంటుందో నీ పరిస్థితి నీకు తెలియదు రేపటి దినం ఎట్లుంటుందో నీకు తెలియదు నీ పరిస్థితి ఈ దినం నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకో ప్రవ్వా నేను పాపిని అయినా నా పాపములు క్షమించు ప్రవ్వా పుట్టుకతోనే పాపంలో పుట్టిన వాడను పుట్టిన దానను ప్రవ్వా నా జీవితం పాపంలో జీవించిన జీవించిన దానను ప్రవ్వా నా పాపములు అక్కడ భరించిన ప్రవ్వా నన్ను క్షమించినైనా నీ రక్తంలో నన్ను కడుగు ప్రవ్వా నా పాపములు కడుగు ప్రవ్వా నన్ను బిడగా స్వీకరించు ప్రవ్వా నన్ను బిడగా స్వీకరించు ప్రవ్వా నాకు అంతే చాలు ప్రవ నాకు ఈ లోకం లేమద్దు ప్రవ్వా నీ జీవితాంతము నీ బిడగా నేను జీవించాల ప్రవ్వా నాకు తండ్రిలాగా నువ్వు ఉండు నాకు అంతే చాలు నాకు ఏమొద్దు ఈ లోకంలో అన్న ప్రార్థన మనకు అందరికి అవసరం ఈ దినం తగ్గించుకొని ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన స్పందిస్తాడు నేను క్షమిస్తాడు నీ జీవితంలో విశేషం అద్భుతాలు చేస్తాడు ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యం అనుకోని విధానంగా ఎవడి వల్ల సాధ్యం కాని కార్యాలు నీ జీవితంలో సాధ్యం చేసేవాడు ఒక్కడే అది నువ్వు ఈ లోకపు జ్ఞానం వెరితనం దేవుని దృష్టిలో మెడికల్ నాలెడ్జ్ వెరితనం దేవుని దృష్టిలో సైంటిఫిక్ నాలెడ్జ్ వెరితనం దేవుని దృష్టిలో ఈ లోకంలో ఉన్న ప్రతి జ్ఞానము వెరితనం దేవుని దృష్టిలో బైబుల్ జ్ఞానం ఒకటే సత్యమైంది ఆ జ్ఞానం పడినప్పుడు నీ జీవితంలో విశేషమైన కార్యాలు చూస్తావు అద్భుతాలు చూస్తావు ఆయన కొరకు ధైర్యంగా ఇవ్వడగలవు నువ్వు సిగ్గుపడవు ఆయన వాక్యం గురించి నువ్వు సిగ్గు పడవు ధైర్యంగా అనేకలకు చూపిస్తా ఉంటావు ఈయన జీవం దేవుడు కాడా అని నువ్వు రుజువు పరుస్తా ఉన్నావు ఆయన గురించి అందు నిమిత్తమే నిన్ను ఇంకా బ్రతికింపజేసి దేవుడి రోజు ఈ దినం ఆయనను స్వీకరించు ఆయన ఆయన చేసిన కాలాలను స్వీకరించు ఆయన పొందిన గాయలను జ్ఞాపకం చేసుకో ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకో ఆయన నీకు విడుదల కల్పించాలని ఆశపడుతున్నాడు ఆయన నేను దర్శించాలని ఆశపడుతుడు నీతో మాట్లాడతాడు కళల రూపకంగా దర్శ ఆయన నీ కుటుంబానికి నీ ఇంటికి వస్తాడు నీతో సంభాషించాలనుకుంటుండు నేను దర్శించి నీకు అభయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఈ దినం నువ్వు నేను సిద్ధంగా ఉన్నాను నేను సిద్ధంగా ఉన్నాను ప్రవ్వా అన్న ప్రార్థన ఇప్పుడు నా అతను మాట్లాడు ప్రవ్వా నీ దాసుడు సిద్ధంగా ఉన్నాడు వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రవ్వా నీ దాసురాలను నేను సిద్ధంగా ఉన్నాను నా తను మాట్లాడు అన్న ప్రార్థన నీకు ఈరోజు అవసరం నువ్వు నాకు కనిపించేంత వరకు నేను విడిచిపెట్టను ప్రార్థన నువ్వు మాట్లాడేంత వరకు నేను విడిచిపెట్టను ప్రార్థన అన్న తీర్మానం నీకు అవసరం ఈ దినం నువ్వు అట్లా ప్రార్థన చేసుకో ప్రవ్వా నువ్వు కనిపించేంత నేను విడిచిపెట్టను నువ్వు నాతను మాట్లాడేంత నేను విడిచిపెట్టను ఆయన కల్పించినప్పుడు ఏమని అడుగుతావు బిడ్డ నీకేం కావాలా అన్నప్పుడు ఏం అడుగుతావు ప్రవ్వా హృదయం నాకు కావాలని నా జీవితాంతం ఈ బాధ ఈ వేదన నేను గమనించాలా ప్రవ్వా నేను సుఖానుభవాన్ని ఆశ్రయించలేదు ప్రవ్వా నాకు ఈ లోకంలో ఏమొద్దు ప్రవ్వా నువ్వు చాలు నాకు నీ మనసు నాకు కావాలా ప్రవ్వా నా మనసు తీసేయి అది ఊరికేనే పరి పరి విధాలుగా బరిగెత్తుంది ప్రవ్వా ఎక్కడ పడితే అక్కడ బరిగెత్తుంది ఎవడు చెప్తే వాడి మాట వింటుంది ప్రవ్వ ఈ దినం నేను నీ మాట వింటాను నేను ఏ మనిషి మాట వినను ప్రవ్వా నీ మాట నాకు అవసరం నీ వాక్కుల జీవం ఉంది ప్రవ్వా ఆ జీవం నాకు అవసరం నాతో మాట్లాడు ప్రవ్వా మీలో మీరు ప్రార్థించుకోండి కొంతసేపు సంపూర్ణంగా మీ జీవితాలను సమర్పించుకోండి దినం ఆయన సిలువ తెంతకు చేరినవు ఆయన ఎప్పుడు నిన్ను తోసిపుచ్చాడు ఆయన కనికరం నీ మీద ఉంది ఈరోజు ఆయన కృప చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు స్వీకరించ సిద్ధంగా ఉన్నావా నన్ను సిద్ధపరచు ప్రవ్వా అన్న ప్రాధాన్యత అవసరం ఈరోజు కొన్సేపు చేతులైతే దేవుని ఆరాధిస్తాం థ్యాంక్ యూ లాడ్ వందనాలు వేసయ వందనాలు నైనా థ్యాంక్ యూ జీసస్ వి గివ్ యూ ఆల్ ద గ్లోరి లార్డ్ వి మ్యాగ్నిఫై యోర్ నేమ్ వి గ్లోరిఫై యోర్ నేమ్ వి సాంక్టిఫై యోర్ నేమ్ థ్యాంక్ జీసస్ థ్యాంక్ లార్డ్ హాలే లూయా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ వందనాలు నైనా హాలే ਰਬਾ ਹਸ਼ਕ ਮਾਰਿਸ ਦਵਰਿਸ਼ ਕਨਦਰੀ ਰਬਾ ਹਲਦਰੀ ਕੀ ਫੇਸ ਮਾਰਿਸ਼ ਲਦਰੀਦਿਕ ਰਬਾ ਹਰੀ ਕਿ ਨਵਰੀ ਜ਼ੰਦਾਰ ਯਲਦਿਕ ਰਬਾ ਹਰੀ ਕੀ ਬਰਿਸਤ ਮਹਸ਼ਬੇਕਲੀ ਰਬਾ ਹਲੇ ਕਿ ਰੀ ਬਰੀ ਮਾਲਦਰੀ ਕੀ ਰਬਲਾਹ ਜਲੀ ਬਰੀਸ਼ ਲਦਰੀਯਾਰਤ ਰਬਾ ਹਸਤਾਬਾ ਕੀ ਸ਼ਮਾਦਾਰੀ और बहली तेरी हमारीserverId हालेलुया रबारिश करााoverline नजरी नारा रबारिश करााoverline हमारी शानदरी हालेलुया लाली जनादरी और रबारिश कराादरी हमारे यस वेरिष करनदरी हालेलुया लाले शानदरी और रबहस्टर लेकीरी वरी थैंक यू जीसस हालेलुया लादे और लॉर्ड बेश चरन बिशदरी थैंक यू लॉर्ड जीसस हालेलुया लाला ओ फायर टच होली ऑफ होली फायर लॉर्ड लेट योर होली फायर फ्लो डाउन इनटू एवरीबॉडीज लाइफ इन द माइटिस देवा رب حسبن الذري باستاندي hallelujah al rabbi oh glory to lord jesus we give you all the glory to lord we magnify you hallelujah al rabbi rab hasbar ke zari bas tare bless kare blesser aur mazak kare bless kare zari rab haskar la teri de mazafari rab haskar le teri shandar kabar aur banare de teri shandar zari allah sake le meri samari rab haskar ki nidan meri rab haskar na le teri iskar meri zali gali prabash bas bas das das kara kara bare sha puri baris tar ligi ya bah sara raha bas kara mahar kele bari ras bar le jri sare sigiri jedi haleluya la naistar bare prabash kara baris san jani tin bari prabash bas bas jani dri kele tar ni gidi yes kar dis kar baris karis karis kari var prabash kara is kara balantar le de bas maris kara kele dri ke bare juri beis kara le dri sare meri haleluya la naistar bare kara रबा बस करन स्कंदर इस दरस परसरीली री लेदरस करज्या केलीला शरण आहे ओ रबा बस करन सरज करन तरी करमी हालेलुयाला नारास दरारी करी रबा बस कर वीर sabah नदी नदी करी करन कर कृष्ण करज कर इस कर sabah नदी उज ग बारिश करेंगे तरी कर भी आम लर स्कंदर मे करन इस और नस्तर कर चले देगी दिस जबरदस्त स्कंदर नदी हालेलुयाला शादररी दरस दरस दरस दरस या बचला दरस दरस हरियाणा रे हालेलुया हालेलुया हालेलुया हालेलुया थैंक यू जीसस थैंक यू लॉर्ड लालाला दरस दरस दरस दरस रब शरबेगिरीगिरी सदारि मेरी विन और भास्कर दरस दरस करवाला जी लॉर्ड वाले सुला ये भास्कर लेके ना या दादा स आके बड़ेगा जी हालेलुया लालाला दरस दरस हालेलुया हालेलुया रब शरबे और परमवीर सतदाई डिलीवरी हालेलुया हालेलुया और बस सारे बकी सारे लेके ना बदी वाला डिलीवरी हैदराबाद स्टाइल डिलीवरी ले जा डिलीवरी हालेलुया हालेलुया हालेलुया अल्लाह बंदिश बरीज करना दे इस तरी हालेलुया परमेश्वर बरीज बरीज करें जीसस नाम में మరండి రండి రండి రండి రండి రండి రండి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 दुनिया बोलदन आ मालामाला सलाला मालामाला निर्वास करी मालारी आ मालारी शरण सु आपन बास करा गडीला लास लेकिन इतर येला माला हासेदार करसे मालाबार इस बार बारिश ने की थी गंगा नदी के ऋषागर धारा हाल ही में मालादाबी माला ने भले लेकिन ना पर्याय अगर बहुत की जरूरत की सेवा सकती थैंक यू जीसस और के थैंक यू लॉस्ट साइस जीसस वंदना तंगरी वंदना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 and it glor Without you, I appear on your heart Thank you Jesus, Your Honor. I give you all the love for God. Iientoify your name. I glorify your name. I love you Jesus. Hallelujah Thank you Jesus, Thank you Jesus, Thank you Jesus, thank you Jesus Thank you Jesus. Thank you Jesus, Thank you Jesus, Thank you Jesus, Thank you님 to your spirit, it's really early time. You know that Jesus mustน స్థలకి <laughs> ఆరే కోరట్ యు షార్ట్ కమ్ అండ్ సాల్వ్ ది లవయ్ దిస్ అవర్ సిగ్నిచర్ కన్ఫర్మియల్ Thank <laughs> you. తయారు చే God bless us all. Is for children's love. We're meeting like that. I speak completely here. It's going to be right from Peter's garden. We have the garden. The doors were fed out in Jesus name. We're going to praise the Lord. We're going to praise the Lord. I speak. Babies and have like the bravery of Jesus Christ. And we're going to live our life in the fashion of the Lord. We're going to be like the Lord. where they want to take you live in. Our comfort is the blood for our son. Amen. Our Holyained, Your loving and your bad baby. Jesus. There is another Terazai, Pallagnia, Good academicism. Jesus. There is another Сегодня. Whatcha asks? There is another leaned over the rest of the顆粱 だ querADA manifest and the purest of non salaries. How are we going to serve God? He is the mightyelim is the firstığın list. The door is opened. Get out of it. Jesus. The door is opened. For the first one. Jesus. The Lord. I speak normalcy in their lives. Give them a good end for it. I speak normalcy in their lives. the blood name of his sperm sperm generate abundantly in the blood name of his sperm Jesus Christ. Darkness, leave his body. Get out of him in Jesus name. The door is opened. Get out of him in the mighty name of Jesus Christ before the door blows. I will torment you otherwise in the blood name of Jesus Christ. Get out of him in Jesus name. Lord, anointing with your Holy Ghost. Meekar gogoppa sashmi betkong rajis nam. Gogoppa sashmi kandhi. Unnat ha chadilak lewane tig gogoppa sashmi betkong di. Parla kaphi gyanam chathani. Gogoppa seo kandhi. Sampanam na healing praga tishnam. Sampanam na healing praga tishnam. Yesu peace to parshodana. Hallelujah. Thank you Lord Jesus. Thank you Jesus. Thank you Lord. ఆశ్రయించండి రక్షణకారం జరిగించి గొప్ప సేవకుండా తయారు చేయాలని ప్రారంభం ఆశ్రయించండి మళ్ళీ గ్యారెంట్ ప్రతి చోట అద్భుతకరం జరగలేదు సేవలు విశేషంగా ఆర్థిస్తున్నాం డిప్రెషన్ తన బిడ్డల భవిష్యత్తు ఆశించి గొప్ప సాక్షన్ నచ్చు అయినా పన్ను కొత్త గెలిచిన నడిపించండి మంచి ఆరోగ్యం తెచ్చండి సాక్షి భవిష్యత్తు ఆశ్రయించండి తన సదు సరిపండి ప్రతి చోట మీకు సాక్షి పెట్టమని ప్రార్థిస్తాం అయినా నాశనించండి మరో చెప్పిన బిడ్డలు అయితే మీకు సాశ్రం పెట్టుకోవాలని ప్రార్థిస్తున్నాం ఇంకొక ఆశ్రయించండి నాశనించండి తన లైఫ్ ప్రవేశించండి మంచి సమాధానం తీసుకొచ్చు మేము మహిళ మాటలు పెట్టుకోవాలని ప్రార్థిస్తాం తల్లి ఇప్పుడు ఆశ్రయించండి మంచిగా గమనించి బాగా చదువుకొని కాస్ కోసం పాసానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఆశ్రయించండి తను ఎంత ప్రయాస పడుతుండే ప్రవ్వా తన ప్రయాసం తగిన ప్రతిఫలం అనుగ్రహించి ఘన అనుగ్రహించండి మీకు గొప్ప సాక్షులు పెట్టుకొని ప్రార్థిస్తున్నాం నేను దాని ఆశ్రించండి తను చేసిన ప్రతి పనులు గణవిధంగా త్వరగా లోన్స్ కట్టుకోగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం నేను మీ కొరకు సాక్షుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆశ్రయించండి పనుల గొప్ప జ్ఞానం చేతనిపించండి కుటుంబంలో శాంతి సమంతం జీవించగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం నైనా మీ కొరకు సాక్షలు పెట్టుకోమని ప్రార్థిస్తాం తండ్రి సిస్టర్ని ఆశ్రయించండి జ్ఞానం చేతని నడిపించండి ప్రతి చోట మీ కొరకు సాక్షలు గొప్ప సేవకులు తయారు చేయండి పరులకు గ్యానం చేసి నటించండి సంపూర్ణమైన స్వస్థ చేసి కుటుంబ శాంతి సేవ ఇచ్చండి ఎవరైనా ఆశ్రించండి మీ కలిసి సాక్షాన్ని పెట్టుకోండి ఎప్పుడైనా ఆశ్రయించండి అలాగే చూసి సంపూర్ణంగా प्रणासिचंडी तनक भविष्यनासिच बिकज उपको सासले बेटकन फार दिसक तस नासिचंडी परलोको ज्ञान चेतना इम्पाट विचंडी रेजोट मीकरो सासले बेटकन अन फार दिसन पालेलो र हर बाहस्ता माखे दिशा मंद्र लेवेले नेरी थैंक यू लॉर्ड जीसस आई गिव यू ऑल द ग्लोरी फ्लॉड आई मैग्निफाय योर नेम ग्लोरीफाय योर नेम सैनटिफाय योर नेम हालेलुया थैंक यू जीसस थैंक यू लॉर्ड हालेलुया हालेलुया और हर सब क्रिएशन देरे की हर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 Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Stotram prabha parshudara, yes, I am not a vulnerable person. I am a vulnerable person. I am a vulnerable person. ప్రవ్వ ఆ యొక్క పర్లోక ద్వారాలు తెరిచిన మీరు చూపిస్తున్నారు ప్రవ్వా ప్రతి ఒక్కరి జీవితంలో విశేషమైన కార్యాలు జరిగించి మనం ప్రతి చీకటి దురాత్మ శక్తుల కార్యాలన్నిటి మేము క్యాన్సల్ చేస్తున్నాం క్రీస్తు పరిశుధన శక్తులను గద్దిస్తున్నాం ప్రభావ ప్రతి అనారోగ్యాలను గద్దిస్తున్నాం మనుషులను విడిచిపెట్టి వెళ్లిపో ప్రతి అబ్నార్మాలిటీస్ ని గద్దస్తున్నాం ఏసు నామన యు హీవ్ దెమ్ రైట్ నవ్ ఇన్ జీజస్ నేమ్ ప్రవ్వా ప్రతి ఒక్కరి జీవితంలో విశేషమైన అద్భుతాలు జరిగించండి ఆ డెత్ ని మేము క్యాన్సల్ చేస్తున్నాం ఈ లోకంలో ఈ మనుషుల మీద ప్రవ్వా ఇక్కడ సవాసం నుం వారి అగ్ని కంచబెట్టి మనుషులు భూతల కింద కావాలా ప్రతి ఒక్కరు రక్షణకు రావాలా విశేషమైన సేవ జరగాలందరూ ప్రతి ఒక్కరు సాక్షులకు అందరికి అనుగ్రహించమని వారి హృదయ వాంఛలను తీర్చి సమాధానంతో ఇంటికి పంపామని ఏం తండ్రి మన ప్రభు అయిన యేసుకు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక ఆమె అలా లూయా అందరికీ ప్రైసలాడు